ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ యేసు ప్రభావ మీకు వదనాలనైనా సర్వోనతుడ సమస్త సృష్టికి మూలకారణకు మా దేవ మీకు వదనాల తండ్రి యుగ యుగంలో స్తోత్రార్హులకు మా తండ్రి మీకు ఎంతో వదనాలు వేసయా ప్రవ్వా దినమంతా మీ సాయం చేత నడిపించినారు అనేక పర్యాలు మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ సురక్షితంగా మీ సన్నిధి మళ్ళీ నడిపించినారు మీరు మా మధ్యలో ఉన్నారనేసి మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం అయినా మీరు మా హృదయంలో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వా ఇవి మీరే మాకు బయలుపరిచేవాళ్ళు ప్రవ్వా ఇది మనుషులకు అసాధ్యం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రవ్వా ఇది లోకం వల్ల కలిగింది కాదు ప్రవ్వా ఇది కేవలం మీ యొక్క పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం ప్రవ్వా దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీరు పరిశుద్ధులు మేము పరిశుద్ధంగా ఉండాలా మిమ్మల్ని పరిశుద్ధతతో స్తుంచాలా మిమ్మల్ని మహిమపరిచి గడపరిచే బిల్లగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చేసినాం ఏ క్షణంలో ఇవన్నీ ముగించిపోతాయో మాకు తెలియదు కానీ ఐహిక విచారణ చేత క్రైస్తవ జీవితం కొట్టుకొని పోతుంది ఇంకా ఏదో సాధిస్తాం ఏదో సంపాదించుకుందాం అన్నదే ఈ లోకంలో ఉంది ప్రవ్వ కానీ సూర్యుని కింద పడు అగచాట్లు అన్ని వ్యర్థము అని ప్రసంగి హెచ్చరిస్తుడు మమ్మల్ని ఎంతో కాలం నుంచి కానీ ఆ వాక్యాన్ని పక్కకు పెట్టేసి ప్రవ్వ ఐశ్వర్య బోధాన్ని ఆశ్రయించిన మతపరమైన జీవితం ప్రవ్వ ఈరోజు ఎంతగానో శ్రమలను అనుభవించే దానికి సిద్ధపడుతుంది ప్రవ్వ వాళ్ళు ఈ యొక్క సత్యాన్ని గ్రహించలాగా వారిని ఆ యొక్క నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం వారి కాపర్లు వీటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు వారితో మీరు మాట్లాడండి వారిని సంపూర్ణంగా రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం రక్షణ పోగొట్టుకున్న జీవితాలున్నాయి ప్రవ్వ ఈ లోకంతో స్నేహంలో ఉన్న జీవితాలున్నాయి ప్రవ్వ వారందరూ మీ తట్టు తిరిగి మిమ్మల్ని ప్రేమించి సేవించే బిడ్డలుగా తయారు ప్రార్థిస్తున్నాం గొప్ప జనం శ్రమపోతుండగా ప్రవ్వ వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం బోసరాల్లో భయంకరమైన మరణకాండ గొర్రెలన్నీ వదకుపోతున్నాయి అని మీరు హెచ్చరించిన కొన్ని వారాల క్రితం ప్రభావ కనికరించమని ప్రార్థిస్తాం గొప్ప జనం పట్ల మేం మటుకు ప్రభు మిమ్మల్ని ఎన్నడగునో విడవకుండా మిమ్మల్ని వెంబడిస్తూ నేనేమైనా నాకేమున్నా మిమ్మల్నే స్థుతిస్తా అన్న పాటకి తగ్గినట్లు మేము జీవించలాగిన సేపడండి ఈ లోకములు మమ్మల్ని విడిచిపెట్టినా రక్త సంబంధికులు మమ్మల్ని విడిచిపెట్టినా మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీరు మమ్మల్ని ఎప్పుడు విడవలేదు కాబట్టి అది జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోలాగిన సేపడండి ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు మా ఆధిపత్యం పయించి మమ్మల్ని నడిపించండి వీటిని గ్రహించలాగా మా యొక్క హృదయాన్ని సరిచేయండి మనసును సరిచేయండి పరిపరి విధాలుగా పోనీయకుండా దృష్టిని గద్దించండి ఏసుక్రీస్తు నామం మీరే మైంపొంది మీరు అగవర్శ పరుచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఆగస్టు రెండవ తేదీ రెండు సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఇంకా బబులోను క్యాలెండరే పాటిస్తున్నాము అన్నదానికి అది సూచనాత్మకంగా ఉంది మనం ఉంటున్నది ఇంకా బబులోను కాలము అన్నదానికి క్యాలెండరే సూచన ఉంది క్యాలెండర్ గురించి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే మనకేమో డేట్స్ అంటే ఇష్టం లేదు ఆ క్యాలెండర్ అనిల్ ద్వారా చేయబడింది దేవుని యొక్క వాక్యాన్ని తారుమారు చేయడానికి కొరకు దేవుని యొక్క ప్రవచనాలను అర్థం చేయించుకునేకుండా ఆ క్యాలెండర్ అడ్డంకంగా మనకుంది కానీ మన ప్రభు కాలంలో తన అదుపులో పెట్టుకునేవాడు కాలంలో మార్చేవాడు కూడా మన ప్రభేని దావి దానియాల గ్రంథము మొదటి అధ్యాయం రెండు అధ్యాయులలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు మనము జకరే గ్రంథంలోని చివరి దర్శనాన్ని ఆరంభించబోతున్నాం చివరి దర్శనం ముగించిందంటే ఫార్టీ టూ అవర్స్ అయిపోతుంది రికార్డింగ్ ఫార్టీ అవర్స్ కేవలము ఏడు దర్శనాలా ఆరు దర్శనాలు ఆరు దర్శనాలు ఏడవ దర్శనానికి వస్తున్నాం మనము 43 త్రీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎంత ఓర్పుతోని మనం వినాలి ఎవరికైనా ఫార్టీ త్రీ అవర్స్ ఉన్నాయా రోజుకి ట్వంటీ ఫోర్ అవర్సే కదా మళ్ళీ అవన్నీ జాగ్రత్తగా వినాలంటే చాలా కష్టం కదా కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం దేవుని సాయం ఉంటే క్లుప్తంగా ఒక గంట వాటినే కంప్లీట్ దర్శనం అన్నిటినీ ఒక గంటలోనికి అమర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమవుతుందంటే ఆ ఒక గంటలో ఆ దర్శనాన్ని అర్థమైపోవాల తర్వాత ఓపిక ఓర్పు ఉంటే సమయం ఉంటే ఆ ఫార్టీ అవర్స్ అది వింటర్ మనుషులు ఎందుకంటే ఫార్టీ అవర్స్ విని అవన్నీ అర్థం చేసుకోవాలంటే టైం ఉండదు చాలా మంది కానీ దేవుడు ఎందుకు అంతగా మనం నడిపిస్తున్నా మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఒక తరం వారు వీటిని గ్రహిస్తారన్నాడు మనం అందులో ఉన్నామనేది నేనైతే అందుకే మనకి అంతగా విశుదీకరించి చూపిస్తున్నాడు ఆయన చిత్తం ఏంది మనం ఎన్నిసార్లు కొలిసల రాసిన పత్రికలో ధ్యానిస్తా ఉంటాం ఒకసారి చూడండి పేతూరు రాసిన పత్రిక పేతూరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం యాకోము తర్వాత ఉంటది కదా పేదూరు రాసిన పత్రిక మూడవ అధ్యాయం చివరి వచనం పద్దెనిమిదవ వచనం మూడవ అధ్యాయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అంత క్రొత్తదానికి సంబంధించిన విషయాలుంటాయి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనేవి అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే ఇది పాత భూమి అది పాత ఆకాశం అని కాదు వాటిని తొలగించడంలో అర్థం లేదు ఆకాశము కాగితపు చుట్టలాగా చుట్టబడడం అంటే నిజంగా ఆకాశము కాగితంలాగా చుట్టబడదు భూమి బద్దలైపోయి అది మొత్తం మాయంగా కాకుండా పోదు కాబట్టి క్రొత్త ఆకాశము అనేది ఆత్మీయమైన సూచనలు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా వాటి నీతి ఉంటది అనుంది అక్కడ కింద కృతాకర్షము కృత భూమి పదమూడవ వచ్చిన కృతాకర్షము కృతభూమి కొరకు కనిపెట్టుచున్నాము మనం అంటే అవి ఎప్పుడు తయారైతాయి అనేది ఎప్పుడు తయారైతాయి అనేది కనిపెట్టుచున్నాం ఎందుకంటే వాటి ఎందు నీతి నివసించును అంటే రక్షణ అనుభవం ఉంటది అక్కడ రక్షణ అనుభవం ఉన్న వాళ్ళే కృతాకర్షము కృత అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు పాతగున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పద్దెనిమిదవ అష్టంలో మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు ఆయన తప్ప ఎవరివ్వరు అనుగ్రహించడం అంటే ఇవ్వడం మనకి ఇవ్వడం అనుగ్రహించడం అంటే ఇంప్యూన్ ఇంగ్లీష్ లో ఇంప్యూన్డ్ ఇంప్యూనిటీ అని అనుగ్రహించడం అంటే మనకి దాన్ని సంక్రమించటట్లు చేస్తాడు అన్న విషయం అనుగ్రహించనుగ్రహించు కృపయందును తర్వాత జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక అంటే యుగాంత ఉంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు మనల్ని అనేక సార్లు ఉంటాడు చివరి వచనం కదా అది పేతురు రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయ పద్దెనిమిదవ వచనంలో మన ప్రభు అయినా మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయన కృపయందును ఆయన జ్ఞానమందును అభివృద్ధి పొందాల కానీ క్రైస్తవ జీవితంలో ఏముంటుందంటే రక్షణ అనుభవము బాప్తిజమము పర్షుదాత్ అభిషేకము కృపాలను పొందుకొని నాకు అంత సాల్ ఇంకా నాకు అన్నీ వచ్చేసినాయి అనుకుంటారు నాకు అన్ని వచ్చేసినాయి ఇంకా నాకు ఏం లేదనుకుంటారు అనుకొని ఆయన కృపలో అభివృద్ధి పొందకపోవడము ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందకపోవడమే వాళ్ళు చేసిన తప్పు అందుకు దుష్టుడు కూడా ఏం చేసినట్టే బహ్ సాల్లే నీకు అంతా వచ్చేసినాయి అని వాడు మభ ఉంటాడు నీకు బాశ్రవరం వచ్చింది సాల్లే కృపౌలలో శ్రేష్టమైన వరం పొందుకోమన్నాడు కోరుకోమన్నాడు అన్నిట్లలో ఆ కృపరులని ఆసక్తితో ఆపేక్షించండి కానీ మరి విశేషంగా అనడు కాబట్టి మంచి గిఫ్ట్స్ మంచి వరాలని మనము ఆసక్తితో ఆపేక్షించాలని హెచ్చరించండి ఆయన సరే భాషల వస్తే చాలు కదా అని అక్కడికి తృప్తి పడిపోతుంటారు ఇంకక్కడి నుంచి ముందు బోరు క్రైస్తవ జీవితము అంతే కొంతకాలము కొంత దూరము ప్రయాణం చేసి మన ప్రభుత్వం కూడా అంతే కదా ఈ లోకంలో చాలా పన్నెండు మంది శిష్యులలో పన్నెండు మంది శిష్యులు కంటే ముందు డెబ్బై మంది ఉన్నారు అంటే డెబ్బై ప్లేస్ పన్నెండు ఉన్నారు ఒక దశలో కానీ ఆ డెబ్బై మంది గురించి ఎక్కడ విన్నాం మనం తర్వాత ఎక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఆ డెబ్బై మందిలో ఒక్కడు అడ్రస్ లేకుండా పోయి చివరికి మనకు ఎవరు కనిపించారు ఆయన ఈ లోకంలో ఆయన యాత్రలో ఆయన యాత్రలో పన్నెండు మంది కూడా చివరి వరకు ఉండలేకపోయారు ఒక యోహాను భక్తుడు తప్ప బట్ అందరూ మధ్యలో మధ్యలో విడిచిపెట్టుకుంటా వెళ్ళిపోయినవారు ఈ లోకం తట్టు ఆయన వెంబడించిన కూడా కొంతమంది సైలెంట్ కూడా వెంబరించారు ముఖ్యంగా జక్కయ్య దాని తర్వాత అరిమత్తయ్య అరిమతయ్య అనబడిన యోసేపు అంటే అరిమత్తయ్య అనే ప్రాంతానికి సంబంధించిన యోసేపు అనేవాడు ఆయన చనిపోయినప్పుడు ఆయన శవాన్ని అడిగిండు మంచి పలుకుబడి ఉన్నవాడు గొప్పవాడైనా మంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది పోయి అక్కడ పిలాతు పిలాతు దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని ముద్ర తీసుకొని ఒక పేపర్ ముద్ర తీసుకొని ఆయన శ్రమాన్ని దింపించుకొని ఆయన కొడుకు దాచిపెట్టుకుంటే సమాధి గొప్ప ఆ రోజుల్లో సమాధులు కొనిపెట్టుకునేటోళ్ళు ఈరోజు కూడా కొంటారు క్రిస్టియన్స్ తెలుసా మీకు మొన్న ఆయన చెప్తుంటే పరిశ్రమ అయిపోయినా తన భార్య చచ్చిపోయిందట చచ్చిపోతే ఎంతో కష్టంతో స్థలం లో బూడ్చారట అయితే స్థలాలు దొరకలేవని చెప్పి త్వరగా బుక్ చేసుకోండి అంటే ఇమ్మీడియట్ పదివేలు కట్టి బుక్ చేసేస్తున్నాడు అంటారు ఆ స్థలం అక్కడ పక్కన భార్య పక్కన చూడండి ఆ రెండు వేల సంవత్సరాల ఇప్పుడు నెరవేరుతున్నాయి అన్ని తిరిగి వస్తా ఉంటాయని మనకు ప్రభుత్వ ఇప్పించింది వాటిని తెప్పించేవాడే మన ప్రభు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి పేతురు మనల్ని హెచ్చరిస్తుండ్రు ఆయన కృపలో అభివృద్ధి పొందాలా ఆయన కృప అంటే ఏం చెప్పండి ఆయన కృప అంటే కృప అంటే క్షమించి రక్షించే గుణగణాన్ని కృప అంటారు అంటే మనకు రావాల్సిన శిక్షని అనుభవించి మనకి కనికరం అనుగ్రహించడం కృప అనే పదంలో అంతగా ఏమిడి ఉంది సత్యము అంటే ఏంటంటే తప్పు చేసిన వాడు పాపం చేసిన వాడు తప్పక మరణించగా తప్పదు అది సత్యం సత్యం అంటే ఏంటంటే ఇది చేస్తే ఇది శిక్ష ఈ రీతిగా జీవిస్తే నీకు విడుదల అనేదాన్ని చెప్పేదాన్ని సత్యం కాబట్టి కృప సత్య సంపూర్ణుడు అయిన ఆయనలో సత్యం ఉంది కృప ఉంది అంటే ఏంది ఆయన శిక్షించేవాడు క్షమించేవాడు శిక్షించేవాడు నిన్ను కాపాడేవాడు కృపా సత్య అంటే అర్థాలు కాబట్టి ఆయన కృపలో మనం అభివృద్ధి పొందాలంటే ప్రతిరోజు ఆయన మనల్ని కనికనిస్తూ ఉండాలా ఆయన శిలో చూపించిన ఆ రక్షణ అనుభవమే కృప కాబట్టి ఆయన కృపలో అభివృద్ధి పొందాలంటే ప్రతిరోజు మనము ఆ యొక్క రక్షణ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి శిలమరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన కాలాన్ని ముందుకు తీసుకొని పోతా ఉండాలా అది ఫస్ట్ పాయింట్ అందులో అభివృద్ది పొందాల ఈ రోజు కూడా మనకి అది నిర్లక్ష్యం అనిపించద్దు కల్వరి శిల్వం మీద ఆయన చూపించిన ప్రేమ త్యాగము నిర్లక్ష్యంగా కనిపించదు క్రైస్తలలో అది నిర్లక్ష్యం అయిపోతుంది అందుకే ఆయన తిరిగి వచ్చినప్పుడు అది కనుక్కన్నాడు మనుషుకు మరి లోకలకు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొనని ఎందుకనంటే ఆ కృపలు వాళ్ళ అభివృద్ది పొందరు కాబట్టి చివరి యుగాంత మందుకు వచ్చేటప్పటికీ సన్నగిల్తా ఉంటది అన్నట్టు ప్రేమ వాళ్ళలో ఎందుకంటే ఈ లోకాన్ని ప్రేమించడం ఎక్కువ ఆ శిల మీద చూపిస్తున్న ప్రేమని మర్చిపోతారు అది జ్ఞాపకం చేయడం కొరకు వాళ్ళు మళ్ళీ శ్రమల గుండబోక అది విధానం ప్రభు మనకు చూపించిన విధనం రెండవ పాయింట్ ఆయన జ్ఞానంలో మనము అభివృద్ది పొందాలా అనేది ఆ ఆయన వాగ్ హెచ్చరిక మొదటిది ఆయన కృపలో అభివృద్ధి పొందాలా అంటే రక్షణ అనుభవాన్ని సంపూర్తి చేసుకుంటూ నిశ్చయం చేసుకుంటూ ముందు పోతూ ఉండాలా రెండవది ఆయన జ్ఞానంలో కూడా మనం అభివృద్ధి పొందాలా సరే ఆయన జ్ఞానంలో ఎట్లా చెప్పండి ఆయన జ్ఞానము ఎంతో ఉన్నతమైనది అది అసలు మన ఊహలకు అంతు మన హృదయంలో భద్రపరచుకోవడం ఎంత కష్టమో మన మైండ్లో రాసుకోవడం అంటే చాలా కష్టం ఎన్ని గంటలు గంటలు ధ్యానించినా అది మనకి మనకి మన వర్షం గాట్లేదు అది అంత విస్తలమైనది ఆయన జ్ఞానం కాబట్టి ఒక్కసారి వచ్చేది కాదు కదా అది జ్ఞానం అనేది అంచలంచేది లేక స్టెప్ బై స్టెప్ వచ్చేది కాబట్టి ఆయన జ్ఞానంలో స్టెప్ బై స్టెప్ ఎదగాల అనేది పేతిని హెచ్చరిస్తుంది కానీ దురదృష్టం ఏంటంటే శారీరకంగా వృద్ధాప్యానికి వస్తున్నా ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందలేని క్రైస్తవ జీవితం మనం చూస్తూ ఉంటాం ఈరోజు ప్రపంచం అంతటా అది చాలా దుఃఖకరమైన విషయం తన బిడ్డలకి తను ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాడు కానీ తన బిడ్డలు ఎక్కడ వింటున్నారు వినలేని స్థితిలో ఉంటున్నారు ఈరోజు కాబట్టి ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందలేకపోతున్నారు సరే ఈరోజు మనము ఎన్ని గంటలైతే నాకు తెలుస్తలేదు కానీ నేను కూడా ఫుల్ స్టాప్ పెట్టను అనుకుంటలేను శరీరంగా బలైనతే ఎంత త్వరగా అయిపోతే ఇంకొక అధ్యాయానికి వెళ్ళిపోవచ్చు ఇంకొక పుస్తకం వెళ్ళిపోవచ్చు అనేది శరీరమైన బలైత కానీ ఆయనకు తెలుసు ఏ రీతిగా తన బిడ్డలను నడిపించాలను ఆయన జ్ఞానంలో మనం అభివృద్ధి పొందాలంటే ఈ లాజిక్స్ ఈ నంబర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు ఈ లోకాతీతమైన క్యాలిక్యులేషన్స్ మనకు అవసరం లేదు ఆయన ఏ రీతి నడిపిస్తే ఎంతకాలం నడిపిస్తే ఎక్కడ నడిపిస్తే అక్కడ మనం పోతూనే ఉండాలా ఆ కాలం అంతా అందులోనే కొనసాగిస్తా ఉండాలా ఇక్కడ ఎంత కాలం ఉంటుంది స్థలం అనేది నాకు తెలియదు ఈ స్థలం లేకున్నా దేవుడు మార్గం చూపిస్తాడు అనేది మరికొకటి తెలుసు ఏమి లేకున్నా ఇంటర్నెట్ లో లైవ్ రికార్డింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఇంటి దగ్గర ఇంటర్నెట్ ఆన్ చేసుకుని కూడా మీరు వాక్యలు వినొచ్చు ఇక్కడ కూర్చున్నట్లే అనిపిస్తుంది అంతా లైవ్ బ్రాడ్కాస్ట్ కూడా చేసుకోవచ్చు ఆ దశకి మన టెక్నాలజీస్ కూడా అభివృద్ధి పొందినయి మన మొబైల్ ఫోన్స్ కూడా ఆ రీతిగా అభివృద్ధి పొందినయి మీకు కావాలి ఇంకా మీకు మీ మొబైల్ ఫోన్స్లో స్కైప్ ఉంటే ఇంకా గంభీరం మీ మొబైల్ ఫోన్స్ లో స్కైప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీరు టెలిఫోన్ బిల్ లేకుండా కూడా మీరు మొబైల్ ఫోన్స్ వాడుకోవచ్చు ఆ దశకు వచ్చేసింది నేను వాడుతున్నా ఇప్పుడు స్కైప్ లో బయట దేశం నుంచి ఎవరితో మాట్లాడాలంటే నా మొబైల్ ఫోన్లో స్కైప్ ఆన్ చేసుకుని ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకుని ఎంతసేపు మాట్లాడచ్చు ఒక్క పైస కూడా ఖర్చు కాదు నాకు ఇప్పుడు ఆ కాబట్టి మీరు స్కైప్లో వచ్చేస్తే గ్రూప్లో మనము ఇంటిదే గురించి కూడా ఈ యొక్క వాఖ్యాన్ని వినొచ్చు ఎందుకంటే సరే మనం సోమర్లం కాదు హైదరాబాద్లో అందరం ఒక స్థలంలో గలవడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు ఎక్కడెక్కడ నుంచి రావాలో ట్రాఫిక్ జామ్స్ టైంకి రాలేము అవన్నీ కష్టమే కానీ ఇంతకాలం ఏమంటే నడిపించండు ఒకవేళ భవిష్యత్తులో అటువంటి పరిస్థితి వస్తే మటుకు ఆ టెక్నాలజీకి సంబంధించిన మొబైల్ ఫోన్స్ మీరు ఎవరున్నా లేవో చెక్ చేసుకోండి ఎక్కువ కాలం పాత ఫోన్స్ పెట్టుకోకండి దానికి ఎక్కువ విలువ ఎప్పుడు వస్తుందో అప్పుడు త్వరగా అమ్మేసుకోండి ఒక మంచి ఫోన్ తీసుకోండి అంటే కాస్ట్లీ ఫోన్స్ అవసరం లేదు మనకి ఈ టెక్నాలజీని సపోర్ట్ చేసేది మంచి బ్యాటరీ ఉండే ఫోన్స్ తీసుకుంటే మీరు నైంటీ నైన్ రూపీస్ ఏముంటుంది ఇంటర్నెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంటర్నెట్ వన్ జీబీ నేలా అంతా వాడుకున్నా అది కాదు కాబట్టి మనమింత నాలుగు వారాలు నాలుగు వారాలు ఇంటర్నెట్ల నుంచి లైవ్ డైరెక్ట్గా వినొచ్చు నేను ఎక్కడ ఆఫీస్లో ఉంటే అక్కడే ఉండిపోతాను లేకుంటే ఇంట్లో ఉంటే ఇంట్లో ఒక రూమ్లో కూర్చొని ఆన్ చేసుకుని అక్కడ నుంచి బ్రాడ్కాస్ట్ చేస్తాను మీరు అందరు మీకు వస్తుందా లేదా నాకు చెప్తారు ఫోన్ చేసి వస్తుందా అనేది అని చెప్తారు దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలా అంటే ఆ దశకి మనం ఎదగాలన్న విషయాన్ని నేను సరే జకరే గ్రంథము ఆరవ అధ్యాయం లో చివరి దర్శనాన్ని మనం చూస్తున్నాం అంతకుముందు చూసిన దర్శనము ఏ పాలో కూర్చున్న స్త్రీ ఆ ఉమన్ ఇన్ ద బాస్కెట్ కదా ఒక తూములో కూర్చున్న ఒక స్త్రీ అన్న దర్శనాన్ని మనం ధరించినాం ఆ స్త్రీ కూర్చున్న ఆ గంపను ఇద్దరు స్త్రీలు మోసుకొని చివరికి ఎక్కడికి వెళ్తుంటారు అన్న విషయాన్ని మనం చూసి ముగించుకున్నాం వాళ్ళు తిరిగి షీనారు ప్రాంతానికి వెళ్తున్నారు షీనార్ అంటే బబులోను షీనార్ అనేది బబులోన్ బబులోను అనేది దాని రాజధాని ఉండే ఒకప్పుడు షీనార్ అనేది దేశం పేరుండే ఇక్కడికి వచ్చేటప్పటికి దేశము రాజధాని దేశం పేరైంది అంటే బబులోన్ అంటే అంత పెద్ద అంత మంచి పేరు సంపాదించుకుంది అన్నట్టు ఒకప్పుడు రోమ్ దేశం ఇప్పుడు అది పట్టణం లాగా మన ప్రభున్న కాలంలో మన ప్రభున్న కాలంలో ఇటలీ లేకుండే రోమ్ అనేది పట్టణం దేశము దేశముండే నేరో చక్రవర్తి దానికి రాజుగుండే కానీ ఈరోజు రోము ఒక దేశానికి రాజధాని అయింది ఆ దేశం పేరు ఇటలీ అంటున్నాం ఈరోజు కాబట్టి ఇవన్నీ మనం చూపిస్తూ ఉంటాడు దేశాలు కావడము దేశం పేర్లు రాజధాని కావడం చూస్తూ ఉంటాం ఒకప్పుడు టర్కీ ప్రాంతం గ్రీస్ దేశంలో ఉండే ఈరోజు టర్కీ గ్రీస్ విడిపోయినాయి ఆ ఏడు సంఘాలు ప్రణా గ్రంథంలో మనం చూసే ఏడు సంఘాలు ఒకప్పుడు టర్కీలు ఉండే ఆ టర్కీ ఆ సంఘాల భాగము గ్రీసు దేశంలో వాటి పేర్లన్నీ గ్రీసు పదాలు అవి లవదకియా సార్ ఫిలదెల్ఫియా ఇవన్నీ గ్రీస్ పదాలు ఈరోజు టర్కీ ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నాక ఆ అంతా కూలగొట్టిస్తున్నారు ఆ స్థలం ఆ మందిరాలు లేవి రోజు ఆ మందిరాల లో పుట్టి పెరిగిన తరతరాల వంశాలు చివరికి అంటే వంద సంవత్సరాల క్రితం కులగొట్టేసారు అండి ఇప్పుడు లేవు ఎగ్జాక్ట్లీన్ ఎలెవెన్ ప్రాంతంలో అవి ఉండే శిథిలం అయిపోయి కానీ ఆ కుటుంబాలు ఉండే అప్పటికి క్రైస్తవ కుటుంబాలు ఫిలదెల్ఫియా సంఘంకి పోయిన కుటుంబాలు వాళ్ళ ముత్తాతలు ముత్తాతలు అక్కడ తిరిగిన ఆ సంఘంలో ఉన్న జీవించిన వాళ్ళ వంశాలు అక్కడ ఉండి చివరికి ఇయర్స్ క్రితము ఆ కుటుంబాలను టర్కీ వాళ్ళు గ్రీస్ దేశాలకు పంపించేసారు పంపించేసి ఆ ఒప్పందం ప్రకారంగా అక్కడ బౌండరీ లైన్స్ కట్టేసి టర్కీ ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి కాబట్టి ఇక్కడ అక్కడ చర్చలు లేవు అది ఎందుకు ప్రభు చేసిందంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి ఒకవేళ ఈరోజు ఆ చర్చలు ఏంటంటే ప్రపంచమంతటా టూరిజం అక్కడ పోయేటిది మనుషులంతా పైసలు పెట్టుకొని ఆ చర్చ నుంచి పెట్టే అక్కడ రాళ్ళని రాపాలను పూజించేటోళ్ళు దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే లాంటి వాడి శవం కూడా అక్కడ ఉండనీ లేదు శవాలు కనిపించకుండా చేసిండు గొప్ప గొప్ప భక్తుల శవాలు ఎందుకంటే ఒకవేళ ఏంటంటే క్రైస్తవులు పోయి ఆ శవాలను ఆ సమాధులను మొక్కేటోళ్ళు ఆయన ప్రేమ అన్నట్టు వీళ్ళ అనవసరంగా ఆ సమాధులను మొక్కి వాళ్ళ రక్షణ పోగొట్టుకుంటారు అన్న జాలి తపనతో ప్రభు వాటిని కనిపించకుండా చేసింది రోజు నేను అట్లా అనుకుంటాను ఎందుకంటే మనుషుల హస్తాల చేత నిర్మించబడ్డ మందిరాలలో ఆయన నివసించడని ఎందుకని ముందుగానే హెచ్చరించాడు కాబట్టి ఏ మందిరమైనా గాని ఆయన మెచ్చుకోడు దాన్ని మందిరాన్ని ఆశ్రయించాడు మనుషులను ఆశ్రయిస్తాడు విషయం మనం నేర్చుకుంటాం కాబట్టి ఆరవ అధ్యాయము మొదటి ఎనిమిది వర్షాలలో మనము ఈ దర్శనం ఏంది అనేది మనం చూడబోతున్నాం సరే ఈ దర్శనము మొదటి అధ్యాయంలో ఉన్న దర్శనము దగ్గర దగ్గర సంబంధంగా ఉంటాయి మొదటి దర్శనంలో మొదటి దర్శనము మొదటి అధ్యాయంలో చూసిన నాలుగు రకముల గుర్రంలు తిరిగి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఆరో అధ్యాయం కాబట్టి మీరు అవి ఆల్రెడీ ఇంతకుముందు వాటిని ధ్యానించిన వాళ్ళు ఆ నాలుగు గుర్రాలు దేనికి సంబంధించినవి అన్న విషయాలు బాగా దీర్ఘంగా ధ్యానించినం చాలా గంటలు ఒక ఐదారు గంటలు ఉండి ఒకటే దర్శనం కానీ ఇక్కడికి ఇంకొక ఎత్తు మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాల అన్న విషయాన్ని అవి ఆ దర్శనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది చూడండి మొదటి అధ్యాయంలో ఆరంభమైనవి అవి పంక్తులలో నిలబడ్డాయి అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఆరవ అధ్యాయానికి వచ్చినప్పటికీ ప్రపంచమంతట వెళ్ళిపోయినాయి అన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం కాబట్టి మొదటి ఎనిమిది వర్షాలు మనం చదివి దీర్ఘంగా ఒక్కొక్క దాని గురించి మనం ధ్యానిస్తాం నేను మరలా తేరి రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రదములు బయలుదేరుచుండెను కాబట్టి రెండు పర్వతముల మధ్యలో నాలుగు రదములు బయలుదేరుతున్నాయి అవి మనం ఊహించుకోవాలా రెండు పర్వతముల మధ్యలో నాలుగు రథములు బయలుదేరుతున్నాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది తర్వాత ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను కాబట్టి ఆ రెండు పర్వతములు ఇత్తడితో ఉన్నాయి లేక ఇత్తడి పర్వతములు అంటే అట్లా దగ్గ మెరుస్తున్నాయి ఇత్తడి మీకు తెలుసు కదా ఎట్లుంటదో ఇంగ్లీష్ లో బ్రాస్ అంటారు మౌంటైన్స్ ఆఫ్ బ్రాస్ రెండవ వచనంలో మొదటి రథంకు ఎర్రని గుర్రములు రెండవ రథం నకు నలని గుర్రములను మూడవ రథం నకు గుర్రములను నాలుగవ రథం చుక్కలు చుక్కలు బలమైన గుర్రములు ఉండెను నేను అనుకోవచ్చు అంటే అది కఠినరా ఉండెను అంటే బాగా అర్థం చేసుకోండి ఊర్లలో మీరు మాట్లా ఈ వంటారు ఎద్దులను కట్టేస్తారు కదా బండికి గడతారు కట్టడం వేరే ఉండడం వేరే బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్ కూడా చూసి నేను ఆ వాక్యం ఎందుకంటే ఆ చిన్న విషయంలోనే మొత్తం ట్విస్ట్ అయిపోతుంది నీ జ్ఞానం నువ్వు ఆ రీతిగా అట్లా అర్థం చేసుకుంటావు నేను కరెక్ట్గానే అర్థం చేసుకుంటావు కాబట్టి రెండింటినీ నువ్వు పరిశీలిస్తేనే ఆ వాక్యము ఏంటనేది అర్థమవుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి ఎట్లుంటుందంటే ఆ నాలుగు రథాల రథములకు ఈ నాలుగు గుర్రాలను కట్టేసి ఆ గుర్రాలు ఈడ్చుకుని పోతున్నాయి అనుకుంటారు ఎందుకంటే మనకి ముందటి నుంచే ఈ యొక్క జ్ఞానం ఉంది సినిమాలు చూసిన వాళ్ళకి గెలిస్తే ఇవన్నీ సినిమాలలో ఆ పురాణగా పౌరాణికమైన సినిమాలలో చూపిస్తారు రాజుల కాలంలో ఆ గుర్రాలు రథలను ఈడ్చుకుంటూ పోయేది దాని వాడు నిలబడితే యుద్ధాన్ని చేస్తుంది నీ మైండ్లో ఆ ఇమేజ్ ఉంది కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు నీకు అదే అర్థమవుతుంది కానీ ఇంగ్లీష్ బైబల్లో చదివితే అప్పుడు అదేందనేది అర్థమవుతుంది ఈ గుర్రాలు రథానికి కట్టబడలే ఇంగ్లీష్ భాగంలో చూస్తే ఈ గుర్రాలు రథంలో ఉన్నవి బాగా అర్థం అవుతుంది మీకు నేను చెప్పాడు కాబట్టి మీరు ఇంగ్లీష్ చూసుకున్న వాక్యాన్ని నాలుగవ రథం చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములున్నాను అంటే గుర్రంలు అన్ని ఉన్నాయి చివరి రథం ఉన్న గుర్రాలు మటుకు చాలా బలమైనవి అని అంటున్నాడు సరే మనం ఇంతకుముందు ధ్యానించిన ప్రకారంగా మొదటి గుర్రము గుర్రములు ఎర్రవినివి రెండవది నల్లనిది మూడవది తెల్లనిది నాలుగవది చుక్కలు చుక్కలది అనుంది ఉంది కదా వాటికి సంబంధించిన విషయాలు చాలా దీర్ఘంగా ధ్యానించినాం ప్రకృతి సహజంగా చూస్తే ఇవి ప్రపంచంలో అంటే ఇది ప్రపంచం అంతా తిరిగినది కాబట్టి ప్రపంచంలో నాలుగు రకాల దేశాలు ఈ లోకాన్ని అంతా విషయాన్ని మనం ఒకసారి ధ్యానించినాం గుర్తుందా లేదా మీకు ఎవరికైనా గుర్తుందా ప్రకృతి సహజంగా అంటే ఫిజికల్ గా ఈ గుర్రాలు ఏ దేశంలో దేశంలో సాదృశ్యం జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి తెల్లని గుర్రము ఇంగ్లాండ్ కి సాదృశ్యం గ్రేట్ బ్రిటన్ మరోసారి మన తర్వాత ఎప్పటికీ మర్చిపోకుండా తెల్లని గుర్రము గ్రేట్ బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ కి ఎర్రని గుర్రము రష్యాకి సాదృశ్యం నల్లని గుర్రము జర్మనీకి సాదృశ్యం చుకల్ చుకలు గల గుర్రము లేక పాండుర తర్వాత మొదటి అధ్యాయంలో చూస్తాం దాన్ని అక్కడ కూడా చుక్కలు చుక్కలు అని ఉంది కరెక్ట్ అదే ఇంగ్లీష్ న వాడు డిఫరెంట్గా ఉంది అందుకు ఇంగ్లీష్లో గ్రిజిల్ అండ్ బే అని గ్రిజల్ అండ్ బే చుక్కలు చుక్కలు లేదు ఇంగ్లీష్లో డాట్స్ లేక డాటెడ్ అనొచ్చు కదా చుక్కలు అంటే డాట్స్ అంటారు ఇంగ్లీష్లో మళ్ళీ డాటెడ్ అనొచ్చు కదా స్పాటెడ్ కూడా అంటారు స్పాటెడ్ కూడా అంటారు చుక్కలని కానీ ఇంగ్లీష్ లో మటుకు అండ్ బే అనుంది ఉంది నాలుగవ రకం గుర్రం అంటే అవి రెండు గుర్రాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఒక ఒక తెగకు సంబంధించింది కానీ అందులో రెండు రకాలున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు అండ్ బే అంటే ఎర్రదనము నలదనము కలిసింది అని అర్థం బే అంటే కూడా ఓ రకంగా పాండురవర్ణము లేక నాచురంగు లేక డార్క్ గ్రీన్ కలర్ అంటే దగ్గర దగ్గర బ్లాక్ కలర్ అని అర్థం అంటే ఎరుపు బ్లాక్ కలిసింది అంటే అది రెండు గురాలన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు రెండు డిఫరెంట్ గా ఉన్నాయి సరే చూడండి మరోసారి ఆరో అద్యం నాలుగవ వచనంలో జకర్య దేవునితోని దూతతో మాట్లాడుతున్నాడు నా ఎలినవాడ అంటే ఏలినవాడ ఏలినవాడ అంటే నన్ను పరిపాలించేవాడు ప్రభు ప్రభు అంటే పరిపాలించేవాడు కాబట్టి నా ఏలినవాడ అంటే నా ప్రభు అర్థం కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోండి ఆయన సామాన్యమైన దూత కాదు మన ప్రభువే అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి ఇవి మన ప్రభువే చూపించాలి ఎందుకంటే ముద్రలు వేసిన వాడైన ముద్రలు విప్పిన వాడు అయిననే ఈ పుస్తకాన్ని ఎవరు విప్పగలరంటే ఎవరికి యోగ్యత లేదనేసి అందరు ఏడుస్తా ఉంటే ఏడవద్దు యోహను చూడు ఎవరిపొత్త అంటే పిల్ల విప్తూ మన ప్రభు వచ్చి దాన్ని విపణం చూస్తాం కాబట్టి ఇవన్నిటిని విప్పి చూపించేవాడు మనకి మన ప్రభువే ఆయన తప్ప ఎవరి వరకు చూపించారు ఆయనకే వదనాన్ని చెప్తున్నాం మనం ప్రతిసారి ఇవి మనుషుల వల్ల కలిగేదిగానే కావు ఏ దూతల వల్ల కలిగేది కాదు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు ప్రపంచం అంతా గొప్ప గొప్ప అంటే ఈ లోకం దృష్టిలో గొప్ప గొప్ప వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక దూత ఉంటున్నారు వాళ్ళు పబ్లిక్ లో చెప్తుంటే నాకు దూత బయల్పరిచిన అంటున్నాడు ఏంజిల్ ఆఫ్ ద లాడ్ రివీల్ టు మీ అంటున్నాడు కానీ మన ప్రభు గద బయల్పరచాల్సింది ఎట్లా రివీల్ చేస్తారు ఆ కాలం పోయింది గాబ్రియల్ దూత వచ్చి బయల్పరిచి అయిపోయింది ఆ టైం ఆయన పుట్టాలా కాబట్టి అందుకోరకు వచ్చి రివీల్ చేసిండు మళ్ళా గబరేల్ దూత రాడు ఇప్పుడు మనమే సంఘ దూతల్లాగా ఉండి మనము అందరికి చూపించాలా కానీ పాస్టర్స్ మాకు ఒక స్పెషల్ దూతలు వచ్చి ఆ దూతల పేర్లు కూడా చెప్తున్నారు వాళ్ళు ఎట్లా సంపాదించారు అవి అర్థం కావట్లేవు కానీ ఆ పేర్లు ఆశ్చర్యకరంగా ఉన్నాయి వినడానికి ప్రపంచమంతటా బయలుదేరిండ్రు వీళ్ళు సరే కానీ మనకేమని చూపిస్తుంది ప్రభు ఈ వాక్యంలో ఇంగ్లీష్ బైబుల్లో మట్టుకు ఇవన్నీ రథం లోపల ఉన్నాయి గుర్రాలు బయటలేవు రథాలకి కట్టినట్టు లేవు రథంలలో వీటిని తీసుకొని పోతున్నారు అన్న విషయానికి జ్ఞాపకం చేస్తుంది ఇంగ్లీష్ బైబుల్లో రాయబడ్డ వాక్యం ఇవ ఇవి నా ఏలినవాడ ఇవి ఏమిటని నాతో మాట్లాడుచిన దూతను నేను అడగగా ఎందుకు మొదటి అధ్యయనంలో ఆయన గెలదా మొదటి అధ్యయనంలో అడిగిండు కదా నా ఏలినవాడ ఇవి ఏంది అని లేదా ఇవన్నీ ఏందని కూడా చెప్పిండు జకర్యాకి మొదటి అధ్యాయంలో ఇవన్నీ ఏంది అంటే కూడా అడిగితే కూడా చెప్పింది మళ్ళీ ఎందుకు మర్చిపోయింది జకర్య చూడండి మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో అప్పుడు నా వెళ్ళినవాడా ఏమని నేను అడగగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమనేదో నేను నీకు తెలియజేస్తున్నా కాబట్టి తెలియజేసి అక్కడ మళ్ళా అదే దర్శనం చూడంగానే జకర్యా అర్థం చేసుకోలేకపోతున్నాడు చాలా మన పరిస్థితి కూడా అంతే మనం ఇంతగా వీటిని దీర్ఘంగా ధ్యానించిన మళ్ళా తిరిగేటువంటి దర్శనాల దగ్గరకు వస్తే కొంత షేక్ అయిపోతా ఉంటాం అది ఎందుకంటే శారీరకమైన బలైన తనట్టు ఓ నాకు ఇది అర్థం అవుతుందో కాదో ఇది నేను ఎక్కడ నాకు ఎవరైనా నేర్పుతారేమో నాకు ఇట్లా ఉంటే మొదట్లో ఒక దర్శనం అర్థం కాకుండా నేను రెండు వారాలు కష్టపడ్డా ఎవరు చెప్పలేడు ఎవరన్నా ఎంతమంది పాస్ చేసిన లెటర్స్ రాసిన ఎవరు చెప్పలేకపోయారు నాకు కానీ రెండు వారాల తర్వాత ప్రవ్వే దాన్ని క్లూజ్ చూపించింది నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు నీకు జేమ్స్ స్ట్రాంగ్ నెంబర్స్ నేను ఎప్పుడో చూపించినా జేమ్స్ స్టాన్ నెంబర్స్ వెతుకుతే అప్పుడు అర్థమైంది ఆ దర్శనం కాబట్టి దేవుడు నువ్వు ఎక్కడో వెతుకుతున్నావు ఎవరి మీద ఆర్పాడానికి ప్రయత్నిస్తున్నావు కానీ నేను నీకు ముందుగానే మార్గం చూపించిన నేనే మార్గం సత్యం జీవం అన్నట్టు ఆయన చూపించిన మార్గం నువ్వు వెంబడించినప్పుడు అవన్నీ మనకు అర్థమవుతా ఉంటాయి గుడిగా చదువుకుంటా పోతే మటుకు రథాలని ఇవి ఈడ్చుకొని పోతున్నాయేమో అనుకుంటాం రథాలను ఈడ్చుకుంటా పోతే రథంలో ఎవడొకడు ఆ దర్శనం అట్లా లేదు కాబట్టి ఇవి ఏమిటి ప్రవ్వా అని నేను అడిగితే అతడు నాతో ఇట్ల నేను చెడు అక్కడ కూడా ఇట్లనే అన్నాడు దూత ఇక్కడ కూడా అదే రీతిగా చెప్తుండు కాబట్టి మన ప్రభువు ఒక స్థలంలో ఒక రీతిగా చెప్పి ఇంకొక స్థలంలో ఇంకొక రీతిగా చెప్పే దేవుడు కాదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ఆకాశమైన గాని భూమి ఆయన మాటలు ఎన్నటికి గతించవు అవి పర్ఫెక్ట్ అన్నట్టు అవి నీ కండ్లకు కనిపిస్తలేవు నీ హృదయానికి అర్థం కావట్లేవు కానీ ఆయన మట్టుకు మార్గంలో అమోఘమైనవి అద్భుతమైనవి సంపూర్ణమైనవి అందులో ఇంకా ఎటువంటి లోపం ఉండదు నితిగలు నీతిగల న్యాయవాది కాబట్టి ఆయన న్యాయంలో పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నట్టు ఏమైనా కాని కాబట్టి అతడు నాతో ఇట్లా నేను మొదటి అధ్యాయంలో కూడా ఇదే విశదీకరించాడు అంటే నేను ఒక విషయం అర్థం చేసుకున్నా నువ్వు ఎన్నిసార్లు అడిగినా గానీ ఆయన చీదరించుకోడు ఇంకోసారి చెప్పిండి విధరాల గురించి విధరాలకి ఎంతో కష్టంగా ఉంది కుటుంబం సాగుతలేదు అప్పుడు న్యాయధిపతి దగ్గర పోయి ఆమె ఎట్లా అడుగుతుందో మీకు తెలుసా అని ఒకటి చెప్తాడు ప్రార్థన ఎట్లా చేయాలని విషయం విసుగకుండా ఆ న్యాధిపతి దగ్గర పోయి ఊరికే ఆ ఇల్లు తలుపు కొట్టాలా నాకు న్యాయం చేయ్యా అని అడగాల తలుపు కొట్టాలా నాకు న్యాయం చేయాలడితే వాడే ఒకరోజు విసుగు చెంది ఈమెకి ఈరోజు న్యాయం చేస్తా అని కానీ మన ప్రభువు విసుగు చెందాడు ఆ న్యాయధిపతికి మన ప్రభుకి తేడాదే ఆయన నీతి న్యాయవాది ప్రేమ న్యాయవాది కృప సత్యములు అక్కడ కలుసుకునే సెలవు మీద కాబట్టి ఆయన ఒక దిక్కు మన మీద రావాల్సిన శిక్షని అని అనుభవించిండు మనల్ని క్షమించి ఆయన మిడల్గా స్వీకరించిండు అంత సంపూర్ణత ఎవరన్నా అనిపిస్తుందా ఎక్కడ అనిపించింది మనకి కాబట్టి ఆయన చీదరించకుండా నీకు ఇంతకుముందు చూపిస్తే దర్శనము తిరిగి చూపిస్తే నువ్వు దాన్ని మళ్ళీ అడుగుతున్నా నన్ను నీకు నీకు దిమాత్మ ఏమన్నా అని అంటారు ఇక్కడ ఇక్కడ మాట్లాడాలంటే అని నువ్వు మెంటలోని అంటారు కానీ ఆయనలో ఆ గుణగణం లేదు కాబట్టి సేవ జీవితంలో మనకు కూడా అదే ఉండాలా వచ్చినవాడు ప్రశ్నలు వేసినప్పుడు ఓపికతోని కొన్నిసార్లు మనకు కూడా బలహీనత శరీరకరమైన బలహీనత మనకు ఓపిక పోతూ ఉంటుంది వేసే ప్రశ్నలకి విరక్త వస్తూ ఉంటుంది అంతా జమ చేసుకుని ఓర్పు సహనాలని మనము ఎందుకంటే బలహీనతలని ఆదరించమని వాక్యం బలహీన బలహీనలని లేవనెత్తామని వాక్యం కాబట్టి ఓర్పు సహనాలు జమ చేసుకోవాలి మనం అది మనకి కాదు ఎందుకంటే ఈ రోజులలో భయంకరమైన కాలం త్వర త్వరగా పరిగెత్తా సమయం మన పన్ను నిమగ్నం మన పన్నును ముగించుకోవాలా త్వర తరగా పోవాలా కానీ ఇటువంటి డిస్టర్బెన్సెస్ వస్తే మటుకు పన్ను ముగించం కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అసహ్యం వస్తూ ఉంటుంది తిట్టేస్తాం కొన్నిసార్లు కానీ మళ్ళీ ఎందుకు తిట్టినాము ప్రభు నన్ను క్షమించి ప్రభ్వా ప్రార్థన చేస్తాం కాబట్టి ఓర్పు సహనాలు మనకి చాలా అవసరం ఎందుకంటే కరుతుల రాష్ట్రపతిగా ప్రభు జ్ఞాపం చేసింది అది శ్రేష్టమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అమర్యాదగా నడవదు డంభంగా ప్రవర్తించదు అమర్యాదగా నడవాదు స్వప్రయోజనంను విచారించుకునదు కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉంటే మనం అమర్యాదగా ప్రవర్తించాం స్వప్రయోజనం కొరకు మనం ఎప్పుడు ఆలోచించుకోం విచారించుకోవడం ఎప్పుడు నాకే నాకు నాకు నాకు అనేది నేనే నేనే నేనే సంపాదించుకోవాలి స్వప్రయోజనం అంతా నాకే లాభం అంతా నాకే రావాలనేది అటువంటి అటువంటిది కాదంటే ఆయన ప్రేమ అన్నిటినీ తాళును అన్నిటినీ నమ్మును అన్నిటినీ భరించును అని ప్రేమ ఆయన ప్రేమ కాబట్టి నీలో ఆ ప్రేమ ఉందా లేదా ఉంటే రక్షణ అనుభవంలో ఉన్నట్టు అటువంటి గుణగణాలు లేకపోతే నీలో ఆ ప్రేమ లేనట్టు అందుకే కృపవరల నువ్వు రక్షణ అనుభవం పొందిన నీలో పరిశుధాత్మ అభిషేకం ఉన్నదానికి సూచన కృపవరలా కృపా ఫలాలా అని చాలా మంది ఈరోజు ప్రపంచం ప్రకటించేది ఏంటంటే నీలో పరిశుధాత్మను ఉండడా లేదా అన్నదానికి సూచన కృపవరాల కానీ రోమిలీ రాష్ట్ర ఒకసారి చూడ రౌమ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఎవరన్నా ఎప్పుడన్నా చదివిదా అది అర్థం చేసుకున్నారు ఎప్పుడన్నా చదివితే ఇరవై తొమ్మిదవ వచనం ఏలైనగా దేవుడు తన కృపావరంల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాప పడడంట చెప్పిన ఎప్పుడన్నా విన్నారు అది వాక్యం తన కృపావరంల విషయంలోను పిలుపు విషయంలోనూ పశ్చాత్తాపడంట సరే నాకు ఇది కొంచెం కష్టంగా ఉంది తెలుగులో మీకు కూడా ఉంటుంది అర్థం కాడానికి కానీ ఇంగ్లీష్లో మటుకు చాలా నీట్గా ఉంది గిఫ్ట్స్ అండ్ కాలింగ్ రెండు గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ సింపుల్గా ఉంది అంటే కృపవరాలు కృపవరాలు పిలుపు ఇప్పుడు ఆయన నెక దశ పిలిచిండు ఫరను కూడా పిలిచిండు ఆయన పని కొరకు పిలుస్తా ఉంటాడు ఎవరైనా పిలుస్తాడు ఆయన ఆయన పని లోకంలో కావాలంటే అది కొనసాగాలంటే అశ్వరు రాజులను కూడా పిలుస్తాడు పారసీక రాజైన అహష్ రాజులు కూడా లేవనెత్తండు ప్రపంచాన్ని అంతా పరిపాలించినట్టు తయారు చేసి ఆయన ఆయన గర్వించాక నిబద్ధ నిజం లేపిండి నిబద్ది లేపిండు ఐగుప్తుని గర్వ అట్లా ఆయన లేపుతా ఉన్నాడు కానీ కృపావరాల మట్టుకంట పశ్చాత్తాపడకుండా పడకుండా కూడా ఉంటాయంట అంటే ఏంటంటే కృపవారులు రక్షణ అనుభవం లేకుండా కూడా కృపారులు ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు పశ్చాత్తాపము లేకుండా కూడా కృపారులు ఉండొచ్చంట నీకు అర్థమవుతుందా నువ్వు నీవు పిలుపులో లేకున్నా కూడా నీకు కృపారలు ఉండొచ్చంట అంటే కృపారులు అంటే ఏది అద్భుతాలు చేసేది స్వస్థత పరిచేది ఇవన్నీ వాడికి రక్షణ అనుభవం లేకున్నా కూడా అవి ఉండొచ్చంట అంటే ఆయన ఇస్తాడంట ఎందుకు ఇస్తాడు మీరు అర్థం చేసుకోండి ఇది చాలా కష్టం ఈ వాక్యం అర్థం చేసుకోవడం దాన్ని అంటే అర్థం చేసుకోవడం అంటే దాన్ని అవలంబించుకోవడం చాలా కష్టం గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపము లేకుండా కూడా అవి ఉంటాయంట మనుషులలో కాబట్టి భాషల ఉన్నంత మాత్రమే వారికి రక్షణ ఉందా అనేది కాదు కృపవరాలన్నీ ఉన్నంత మాత్రమే వాడు రక్షణ రూపంలో ఉండడం కాదు సర్పంలో తేలాగా ఉంటాయి అద్భుతాలు చేస్తూ వాళ్ళు కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకు దృష్టి అద్భుతాలు చేస్తా అనేసి మత్తశ్వర తిరుమల ద్వే చెప్పింది యుగ సమాప్తులు మోసపుచ్చట వాడు అద్భుతాలు చేస్తాడు మనంటే వాడికి రక్షణ అనుభవం లేదు కదా వాడికి వెలుగుదూత సంబంధులు అద్భుతాలు చేస్తారని అక్కడ చెప్తున్నాడు ఆయన సైతాడు సైతాన్ డైరెక్ట్ అద్భుతాలు చేస్తాడా వాణ్ణి మనం చూడలేము కాబట్టి వాడి సంబంధులు అద్భుతాలు చేస్తూ ఉంటారు నా పేరిట వచ్చి పలువురిని మోసగిస్తాడు ఎందుకు మోసగిస్తారు ఎట్లా మోసగిస్తారు అద్భుతాలు చేస్తూ సూచక క్రియలు చేస్తూ అద్భుతాలు చేస్తూ మోసగిస్తారు కానీ వాడికి రక్షణ అనుభవం లేదంటాడు కాబట్టి నువ్వు నిజంగా రక్షణ అనుభవంలో ఉన్నవా లేదా అన్నదానికి అద్భుతాలు సూచనాత్మకంగా కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ్రు కానీ నువ్వు నిజంగా రక్షణ అనుభవంలో ఉన్నవా లేదా అన్నదానికి సూచన మటుకో ఆత్మ ఫలాలు అంటే ఫలం ఫలాలు బయటికి రావాలి నీ జీవితం నుంచి ఆ ఫలాలు లేకపోతే రక్షణ రూపం లేదనట్టు బట్ అటు చెప్తే కూడా కష్టం ఎందుకంటే బలహీనులలో కొంతమందిలో ఆత్మఫలాలు ఉండవు ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయలత్వము ఆశా మంచితనము ఇవన్నీ అందరిలో అన్ని అనిపించవు కొన్ని ఉంటే కొన్ని ఉండవు ఆశా నిగ్రహం క్రైస్తవలో చాలా మట్టుకు వాళ్ళు టెంప్ట్ అయినంతగా ఎవరు టెంప్ట్ కాదు ఈ లోకంలో దేనికైనా కానీ వాళ్ళు విపరీతం ఏంటంటే వాళ్ళు ఆ ఆశా లేదు సెల్ఫ్ కంట్రోల్ లేదు మన మ్యారేజ్ ఫంక్షన్స్లో తెలిసిపోతుంది మన పరిస్థితులు డిన్నర్ టైంలో తెలిసిపోతుంది మన ఆశానిగ్రహం అంటే ఉదాహరణ నేను చెప్తున్నాను అంటే తిండి మీద నేను తప్పుగా మాట్లాడుతున్నాను అందరు తినాలా ఎందుకంటే శరీరానికి అవసరం కాబట్టి కానీ ఆశా గురించి చెప్తున్నా ప్రాస్పెరిటీ ఐశ్వర్యం సంపాదించుకోవడంలో వాళ్ళకి ఆశా ఉండదు అసంతృప్తి జీవితం కుక్క జీవితం అంటే కూడా అర్థం కుక్క జీవితం ఏంటంటే అది ఎప్పుడు అసంతృప్తి ఎప్పుడు తృప్తి పడదండి అందుకే తిండి కుక్కలు మాంత్రికులు పరలోకానికి అనర్హులు అన్నాడు అంటే ఏంటంటే నిజంగా కుక్కల అవి కావు కుక్కలు అవన్నీ ప్రకృతి సాధ్యమైనవి ఆత్మీయంగా మారిపోయినవి అది మృగం అది కుక్క అనేది ఒక జీవి కాబట్టి మానవ గుణము అట తయారైపోయింది అనే విషయాన్ని హెచ్చరిస్తూ వాటిని చూపిస్తాడు మనకి ఎందుకంటే ప్రతిదీ చీనపరంగా చెప్పబడింది కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా వాటి విషయమే పశ్చాత్తాపడాడట చివరికి నీకు నేను వరలిచ్చినే వీడు వేస్ట్ చేసుకుంటే అని కూడా పశ్చాత్తపడాడంట ఆ విషయాన్ని హెచ్చరిస్తాడు నేను వీడిని పిలిచినా గానీ వీడు దాన్ని తగినట్టు లేవలేకపోయిండే అని పశ్చ పడంట కాబట్టి పస్తద పడాల్సింది మనము నాకు ఇచ్చి కూడా ఏం లాభం నేను ఎవ్వరి రక్షణ నడిపించలేకపోయినా నా ఆత్మ నేను కాపాడుకోలేకపోయినా అని పస్తదపడాల్సింది సేవా జీవితంలో విషయాన్ని ప్రభు హెచ్చరిస్తుంది అక్కడ కాబట్టి జకరే గ్రంథము ఆర వాద్యంలో చూస్తున్న ఈ వాక్యాలు రథాలకి సాబంధించింది గుర్రాలకు సంబంధించింది కాదు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నే మొదటి దర్శనంలో గుర్రాలకు సంబంధించింది అవి రెడీగా వాటి వాటి పంక్తులలో ఉన్నాయి క్యూలో ఉన్నాయి కానీ ఆరో అధ్యాయంకి వచ్చినప్పటికి ప్రభు హెచ్చరిస్తుండడు ఏమని చూడండి ఇవి ఏమిటి అని నేను అడిగినప్పుడు నేను అడగగా అతడు నాతో ఇట్ల నేను సర్వలోక నాదుడగో యహోవ సన్నిధిని విడిచ్చి అంతవరకు ఆయన సన్నిధిలో ఉన్నాయి రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళంతా ముందు ముందున్నారు ఒకప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు ఆయన సన్నిధిని విడిచి బయలు వెల్లు ఆకాశపు చూ చెప్పండి ఇవి ఈ నాలుగు రథాలు అందులో గుర్రాలు ఉన్నాయి ఒక రథంలో తెల్ల గుర్రాలు ఒక రథంలో నల్ల గుర్రంలు ఒక రథంలో ఎర్ర గుర్రంలు ఇంకొక రథంలో చుక్కలు చుక్కల కల ఆ నాలుగవ రథంలో ఉన్న గుర్రాలు చాలా బలమైనవి అంటే మొదట ఉన్న గుర్రాలు అంత ముందు బలం లేవు బాగా అర్థం చేసుకోవాలా మొదట ఆరంభమైనప్పుడు బలం లేవు చివరి కష్టపడికి బలం ధరించుకున్నాయి మీరు బాగా అర్థం చేసుకోవాలా మొదట బలహీనులమే తర్వాత బలవంతులం ఎందుకు ప్రభులకు వచ్చినాక బలవంతులం కాని ఇవి ప్రభుని విడిచిపెట్టినాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు నువ్వు ప్రభులో ఉన్నంత వరకు బలవంతుమే నా నుండి వేరుగా ఉండి ఎవడు ఫలించాలని హెచ్చరించి యోహాన్ సువార్త పదహేన అధ్యాయంలో ఆయనలో ఉండే ఫలించాల ఆయన మనకు బలం నోవా కొడుకు అడుగుతాడు హాము మాంసం తినడం బలం వస్తుందా ఎందుకంటే అనిల్ చెప్తుంటే నేను విన్నా అంటాడు అప్పుడు నోవా తిండివలన వలన రాదు నీకు బలం అంటాడు బలము యహో వలనే కలుగును ఆయన్నే బలవంతుడు నీకు బలం అనుగ్రహించాల్సింది ఆయననే నువ్వు ఎంత ఆహారం తిన్నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఈ లోకాంతమైన జ్ఞానం అది వెరితనం దృష్టిలో కానీ స్వసత ఇచ్చేది బలము అనుగ్రహించేది ఉల్లాసాన్ని అనుగ్రహించేవాడు అనే కూడా ఇచ్చేవాడు శ్రమనిచ్చేవాడనని శ్రమల గుండా పోనిచ్చేవాడనే శ్రమల నుంచి తప్పించేవాడనే అది మనం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయంలో అన్ని క్లియర్గా ఉంటాయి ప్రతి శ్రమ నుంచి నేను తప్పిస్తేందుకు కాబట్టి అంటే మన శ్రమ లేదా ఒకసారి చూడండి చివరి భాగంలో తొంభై అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయము చివరి భాగం అతడు నామమును ఎరిగినవాడు గనుక నేను అతనిని గనపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అంటే శ్రమ ఉంటుందా లేదా నాకెందుకు ప్రాబు ఆ శ్రమ అని అంటారా లేదా ప్రార్థనలో నాకు ఎందుకు ప్రభు ఈ కష్టము నాకు ఎందుకు ప్రాబ్ ఈ బాధ అని అంటారు ప్రార్థనలో కానీ ఈ వాక్యం ధ్యానించిన అర్థం చేసుకుంటాడు శ్రమలు తప్పక ఉంటాయి కానీ శ్రమలలో మనకి తోడై ఉంటాడు కానీ చాలా మంది చేసే ప్రశ్న ఏంటంటే నాకెందుకో ఈ శ్రమ నేనేం తప్పు చేసినాను నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదే నేను ఎవ్వరికి తప్పు చేయలేదే నా తెలిసిన కాడికి అందరికీ అని లోకతీతమైన జ్ఞానం వాడుకుంటుంటారు నీ సొంత తలపులవి నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు నువ్వు గ్రేట్ అనుకుంటున్నావు అట్లా అట్లా మాట్లాడుకోను కానీ ఈ వాక్యం చదివాక నీది వెర్రితనం అనేది నువ్వు గుర్తిస్తావు యోబు కూడా వెర్రితనం చూపించడా ఆయన తెలివి అనుకున్నాడు కానీ ప్రభుత్వ చెప్పేంత ఆయన వెర్రివాడని గుర్తు మనము అనేక మన సేవా జీవితంలో మనము జ్ఞానవంతులం అనేసి ఉంటాం కానీ అనేక మనం వెర్రివారం అనేసి ఆయన రుజుపరుస్తూ ఉంటాడు ఎందుకంటే నీ సొంత తలంపులను ఉపయోగించినప్పుడు నీ స్వన్నిధిని ఉపయోగించినప్పుడు నువ్వు అట్లా తయారైతున్నావు అప్పుడు ను ఇతరులకి నువ్వు మార్గం చూపించలేవు వాడి కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు వానికి ఏం చెప్తావు అంటే ఇట్ల చేయబ్రదర్ బ్రదర్ ఇక్కడ బ్రదర్ అక్కడ బ్రదర్ ఆ పొలిటీషియన్ చేరబో ఆ పోలీసులు తెరబో ఇది ఎంత లోకాంగతమైన అది మరణంతో సాదృశ్యం కానీ రాజులను ఆశ్రయించడం కంటే యహోనాశ్రయించడం మేలు అన్నాడు మనుషులను ఆశ్రయించడం కంటే యహోనాశ్రయించడం ఆయన ఆయన కాపాడకపోతే కావలి వారు కాచినా పట్టణాన్ని ఎవరు వ్యర్థమైపోతుంది ఆయన కట్టించకపోతే కట్టువాడి ప్రయాసం వ్యర్థమే ఆయన కాపాడకపోతే కావలివాడి కాపా కావాలివాడి కష్టపడి మేల్కొని కాపాడినా పట్టణాన్ని ఎవరు కాపాడలేడంట కాబట్టి నువ్వు ఎక్కడ కేంద్రీ కావలివాడి మీద కేంద్రీకరించుకున్నావా ఆయన మీద కేంద్రీకరించుకున్నవా నీ మైండ్ నీ మనస్సుని కాబట్టి శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి విడిపిస్తాను శ్రమలలోని అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదు హాలియ ఆయన రక్షణ చివరికి మనం చూస్తాం అంటున్నాడంటే ముఖాముఖిగా ఆయన చూస్తాం అన్న విషయాన్ని అంటే ఏ రోజైతే నేను మీకు వాగ్దానం చేస్తున్నాం రక్షణ అనుభవం మీకు అనుగ్రహించిన దాన్ని మీరు ముఖాముఖిగా ఎప్పుడు చూస్తారు పర్లవరాజల వెనకనే అది నమ్ముతున్నాం ఈ రోజులో పరోక్షంగా నమ్ముతున్నాం నాకు పల్లవి రాజ్యంలో స్థానం ఉంది నాకని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను కానీ ముఖం మీద చూసినప్పుడు అప్పుడు రిలైజ్ అవుతాం కరెక్ట్ కదని చెప్పింది ఆ రియలైజేషన్ పర్ఫెక్ట్ అవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండు కాబట్టి జక్ర గ్రంథం ఆరో అధ్యాయంలో నాలుగు రథములు మన ప్రభు సన్నిధి నుంచి బయలుదేరినై అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు మన ప్రభు సన్నిధిలో ఉన్నాయంటే మన ప్రభు వాటికి ఏమో ఆజ్ఞాయించేండు పొండి అని ఆజ్ఞాయించేండు అందుకే అవి ఎక్కడ వెళ్ళినాయి భూమి ఎంతటా వెళ్ళినాయనే విషయాన్ని జ్ఞాపిస్తూ వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు చతుర్ అంటే నాలుగు వాయువులు అంటే గాలి కదా ఆకాశపు చతుర్వాయువులు మీరు చెప్పండి వాయువు అంటే ఏంది ఆకాశం అంటే ఏంది మీకు తెలుసా విధానాలు ఎట నేర్చుకుంటున్నారు వాక్యాన్ని గట్రా అవేమంతా కష్టతరంగా ఉండవు ఆకాశము దేనికి సాదృశ్యం ఆకాశ వాసులకు సాదృశ్యం అంటే పరలోకానికి సాదృశ్యం అంటే క్రైస్తవ జీవితానికి సాదృశ్యం మతపరమైన జీవితానికి సాదృశ్యం చతుర్వాయువులు వాయువులు అంటే ఆత్మలు గాలి అంటే ఆత్మకు సాదృశ్యం కాబట్టి నాలుగు ఆత్మలకు సాదృశ్యం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఈ నాలుగు ఆత్మలు ఒక ఆత్మ ఉండాలి కదా మనుషులందరూ ఒక ఆత్మ అయితే ఒక ఆత్మలాగా చూపించాల కానీ ఇక్కడ నాలుగు ఆత్మల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు ఆకాశము ఆకాశము వైపు నాలుగు ఆత్మలు అంటున్నాడు వెళ్తున్నై దేవుని సన్నిధిని విడిచి ఆకాశము వైపు నాలుగు ఆత్మలు వెళ్తున్నాయి మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఈ దర్శనానికి ముందు ఆ తూమును లేవడెత్తిన ఆ రెండు స్త్రీలు దాని శ్రమ పోయిన వారం అటు రెండు మూడు వారాల క్రితం కొంగ రెక్కల రెక్కలు కలిగిన ఈ ఇద్దరు స్త్రీలు ఆ బుట్టను లేపుకొని పోతున్నారు తూమును ఆ తూములో ఇంకో స్త్రీ ఉంది వీళ్ళు దాన్ని తీసుకొని పోతున్నారు ఎక్కడికి చూడండి మరోసారి కనెక్షన్ ఎందుకంటే దర్శనాల కనెక్షన్ ఇది ఎక్కడ మనం చూడడం ఏ కామెంటరీస్ చూడండి దర్శనాన్ని అలగ్గా దీసి ప్రకటించడం వింటా ఉంటాం అదేదో లోకాంతంగా ఉంటాయి ఆ దర్శనాలు కానీ నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను ఈ దర్శనానికి ఆ దర్శనానికి కనెక్షన్ ఉంటుంది విషయం మనం ఎన్నిసార్లు చూసినాం ఇక్కడ ప్రతి దర్శనం కనెక్షన్ చూస్తా ఉన్నాం మనం ఇక్కడ కూడా అంతే వాళ్ళు దాన్ని ఎక్కడ మోసి లేపారు చూడండి ఒకసారి పదవ వచ్చినంలో దానికి ముందు బ్రదర్ తొమ్మిదవ వచ్చి నేను మరలా తేలి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి సంకుబుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికి ఉండెను గాలి గాలి ఇక్కడ కూడా చూస్తున్నాం వాయువు గాలి ఒకటే గాలి వారి రెక్కలను ఆడించుండెను వారు వచ్చి తూమును ఏం చేసిరు భూమి ఆకాశములకు మధ్యకు ఎత్తుకొని పోయి అంటే ఆకాశము దగ్గరికి పోయింది రాలేదా మధ్యాకాశానికి లేపిరు దాన్ని ఇక్కడ దర్శనంలో కూడా అది చూసినాం ఆకాశపు వైపుకు వీళ్ళు బయలుదేరినరు ఈ గుర్రాలు ఈ రథాలు కాబట్టి కనెక్షన్ అర్థం చేసుకోలేదు మీరు ఎందుకంటే ఐదవ అధ్యాయం ముగించేటప్పటికి ఒక దశ వరకే అవగాహన అంటే అంచలంచడం అంటే ఒక్కసారి మనం ఇవన్నీ అర్థం చేసుకోలేము కాబట్టి ప్రభు కూడా ఆ దర్శనక్కడ ఎండ్ చేసి ఆరవ అధ్యాయంలో ఇంకొక దర్శనానికి కనెక్షన్ చూపించి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు మీరు ఎదగండి నైన్త్ క్లాస్ తర్వాత టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అన్న విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది గ్రాడ్యుయేటింగ్ అంటారు ఒక దశ నుంచి ఇంకో దశకి ఆయన మిమ్మల్ని ఆయన జ్ఞానంలోనికి అభివృద్ధి అన్న విషయాన్ని చూపిస్తున్నాడు కాబట్టి మన ప్రభు సన్నిధిని విడిచిపెట్టినై అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏవి ఆ మూడు ముగ్గురు స్త్రీలు ఆ ముగ్గురు స్త్రీలు మన ప్రభు సన్నిధిని విడిచిపెట్టినైనా ఇక్కడికి వచ్చేపటికి మన ప్రభు సన్నిధిని విడిచి బయలు వెళ్ళి వెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు కాబట్టి క్షీణాన్ని వెళ్తున్నాయి ఆకాశము దాని తర్వాత చతుర్వాయువులు కాబట్టి ఇవి ఆత్మలు ఇవి నాలుగు ఆత్మలు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు సరే మీకు ఆ ఆత్మలు మీకు అక్కడే చూస్తున్నాం కాబట్టి ఆత్మల గురించి ఇక్కడ రాస్తుంటాడండి ఇప్పుడు ఆరవ వచనంలో నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోచున్నది తెల్లని గుర్రములున్న రథము ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు చదవండి రథం గుర్రములు ఎక్కడున్నాయి ఇప్పుడు ఇంకా క్లియర్గా చూపిస్తుంది దేవుడు నల్లని గుర్రములు ఉన్న రథం అంటే కఠిన కఠిన గుర్రాలు అవి లేక గుర్రములు లోపల ఉన్నాయా ఇప్పుడు అర్థం అవుతుందా అక్కడే ఉంది దేవుడి యొక్క ఆత్మీయ నడిపింపు గుడ్డిగా చదివేస్తే రథాలను నేర్చుకుని ఆ గుర్రాలనుకుంటాం లోపల ఉన్న గుర్రాలు అని ఇక్కడ ఇంత క్లియర్ చెప్తున్నాడు నేను అనుకున్నా తెలుగులో లేదనుకున్నా చాలా క్లియర్ గా ఉన్నాయి నల్లని గుర్రంలు ఉన్న రథం అంటే రథం లోపల ఉన్నాయి గుర్రాలు సాధారణంగా గుర్రాలు రథం ముందుంటాయి కదా ఇవి రథం లోపల ఉన్నాయంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా రథములు పోతున్నాయి రథములు పోతున్నాయి గాలిలో ఈ లోకం అంతా పోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను మీకు వచ్చేవారం వీటిని ఇంకా ఎందుకంటే మనం ఈ రోజు మనం అంత దీర్ఘంగా పదం పదాన్ని విడిచి చూస్తలేదు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ అన్ని నేను రాసుకున్నా ఎందుకంటే రెండు వారాలు కదా రెండు వారాల నుంచి మొత్తం రాసి రాసి ఇన్ని పేపర్స్ అయినాయి అదే ఇప్పుడు వాటన్నిటిని నేను ఒకసారి నీ మీద వృద్ధను మెల్లగా మెల్లగానే రుద్దాల్సి వస్తుంది కాబట్టి మొదటి రథంలో నలని గుర్రములు ఉన్నాయి అవి ఉత్తర దేశంలోనికి పోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తున్నాడు అంటే ఇవన్నీ ప్రపంచం అంతటా పోతున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపనం చేస్తుండడు ఒక సంఘానికి సంబంధించినవి కావు ప్రభు చూపించిండి ఇది ప్రపంచంలో అంత విస్తరించిన దానికి సాదృశంగా చెప్తున్నాడు కాబట్టి నల్లని గురంలు ఉత్తర దేశంలోనికి పోతున్నాయి అన్న విషయం అర్థం చేసుకోవాలా తెల్లని గురంలో ఉన్న రథము వాటి వెంబడబోతున్నాయి ఇది కూడా జాగ్రత్తం చేసుకోండి మీరు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఒక పేపర్ తీసుకుని బొమ్మ వేసుకోవాలా నేను అటెండేసుకుని అర్థం చేసుకుని అటెండే వేసుకుంటా ఇంకా క్లియర్గా అర్థమవుతాయి సరే మీకు సరిగా డ్రాయింగ్ చేసుకోకుండా పర్లేదు ముందు నల్లని గుర్రంలు ఉన్న రథం పోతుంది ఎక్కడ దిక్కు ఉత్తర దిక్కు దేశానికి పోతుంది దాని వెనకాల తెల్లని గుర్రంలు ఉన్న రథం పోతుంది కాబట్టి ఎప్పుడు నల్లదాన్ని తెల్లది వెంబడిస్తా ఉంటుంది నల్లది దేనికి సాదృశ్యం ఎరుపు ఏది సర్పాలకి ఏది తేలకి సాదృశ్యం ఎరుపు తేలక సాదృశ్యం నలుపు సర్పములను వెంబడిస్తూ ఉంటుంది ఎప్పుడు గొప్ప జనం సరే తెలంగాణ వెంబడిస్తుంది సర్పములు తేళ్లు ఒకటే అది చివరి చివరి రథంలో చూపిస్తుంది మీకు మొదటి రథంలో నల్లని గుర్రం ఉత్తర దేశంగా పోతున్నాయి దాని వెనకల తెల్లని గుర్రంలో ఉన్న రథం పోతుంది కాబట్టి సర్పములు తేళ్లు ఎక్కడ ఉంటాయో ఈ తెల్లనివి అక్కడనే పోతూ ఉంటాయి ఎందుకంటే వాళ్లే కరెక్ట్ అనుకుంటాయి వాళ్ళ మనకు ద్వేషం లేదు నాకు అసలే వాళ్ళ మీద కోపం అసూయ లేనే లేదు చాలా మంది అంటారు నీకు వాళ్ళ మీద కోపం ఉంది బ్రదర్ అంటారు నీకు వాళ్ళంటే ఇష్టం లేదంటారు నాకు అట్లే కానే కాదు ఎందుకంటే నాకు అట్లా అనుకుంటే నాకు ఇవన్నీ చూపించకపోయేవాడు దేవుడు నాకు అటువంటి శారీరకమైన బలీనత ఉంటే నేను వాళ్ళని ద్వేషించేవాడిని అయితే నాకు ఇవి చూపించకపోయేవాడు దేవుడు ఇవి ఏ పుస్తకాలలో కనిపించినాయి ఇవి ఏ రికార్డింగ్స్ అలా ఎక్కడ కనిపించాయి ఇవన్నీ మనకి మన నాకు ఎందుకు చూపిస్తుండే నేనేమన్నా గ్రేట్ ఫెలోని కాదు నేనేమన్నా స్పెషల్ కాదు ఆయన ఇక అర్థమవుతుంది అని నేను చెప్పే మాట ఆసక్తి నాకున్నది ప్రయాసపడుతున్నాం ఎంత కష్టం ఉన్నా ఎంత బలంతలున్నా ఆయన నమ్మదగిన వాడు నా ప్రభు తప్ప నాకు ఇవి ఎవరు చూపించాడు అన్న ఆ స్టేటస్కి నేను ఎదిగిన నాకు ఎవరు చూపించాడు ఆయన తప్ప కాబట్టి నేను ఎన్ని పుస్తకాలు చదివినా నా టైం అంతా వేస్ట్ అవుతా ఉంటుంది కానీ ఈ సత్యానికి నేను రాలేను ఆయన తప్ప నాకు ఎవరు చూపించారు అని నేను దృఢంగా నిశ్చయించుకున్నాను నా లైఫ్లో ప్రభు తప్ప ఇవి అవి నాకు చూపించాడు వాడి ప్రైవేట్గా చూపిస్తాడు ఆయన డైరెక్ట్గా వచ్చి చూపిస్తాడు ఇట్లా చదువుకుంటే చదువుకొని జకరే అంటే జకరి గురించి చెప్తున్నాడు కానీ జకరే కూడా అని అర్థం కాలేదు మొదటి దర్శనం చూసినాయి ఆరో దర్శనంకి అర్థం కావట్లేదు చివరి దర్శనంకి వచ్చినప్పటికీ ఆయన మళ్ళీ ఏంది అంటున్నాడు అంటే మనిషి అనేవాడు మతిమార్పు జీవి అన్నీ మర్చిపోతా ఉంటాం మనం అందుకే ప్రతిరోజు దాన్ని ధ్యానిస్తా ప్రతిరోజు నీకు వాక్యం చదవడము దాన్ని ధ్యానించడం చాలా అవసరం నువ్వు ఉదయం లేచినప్పుడు న్యూస్ పేపర్లు అవన్నీ పట్టుకునే బదులు కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించండి చదవగలిగితే చదవండి చౌకి పెట్టుకుని వినగలితే వినండి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అవర్ దేవుని వాక్యాన్ని విని నీ మైండ్ని అంతా పర్ఫెక్ట్ సెట్ చేసుకోవాలా చేసుకుని ఈ లోకంలో పోవాలా అప్పుడే నువ్వు ఆయనని మైమపరచగలవు ఎక్కడ పోయినా కానీ ఆయన మీద ఆధారపడగలవు లేకపోతే న్యూస్ పేపర్ల తర్వాత అంత నెగిటివ్ న్యూస్ ఆ టీవీ పెట్టుకుంటే అంత నెగిటివ్ న్యూస్ ఆడది వచ్చింది ఇక్కడ వచ్చిండి అక్కడ యాక్సిడెంట్స్ ఇవే ఉంటుంది అంత అంత నిరుత్సాహకరమైనదే ఉంటుంది న్యూస్ నీకు సంతోషకరమైనది ఏముంటుంది న్యూస్ ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పిండు ఇవన్నీ దుర్దినములు చెడ్డ దినములు మంచివి కావు కూడా హెచ్చరించండి ఇవి చెడ్డ దినములు కాబట్టి సమయాన్ని పోనీక సద్దినం చేసుకోమన్నాడు ఎట్లా సద్వినం చేసుకోవాలంటే ఆయన జ్ఞానంలో అభివృద్ధి పొందడానికి కొరకు ప్రయాసపడాలి మనం కాబట్టి చూడండి ఏడవచ్చం తెలని గుర్రములను రథము వాటి వెంబడి పోవును ఎప్పటికైనా వాటిని వెంబడిస్తుంది అని చెప్తున్నాడు చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును ఇది రివర్స్ పోతుంది బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ ఇది బ్లాక్ పోతుంది దాని వెనుకాల తెలంది పోతుంది చుక్కలు చుక్కలుది ఎక్కడ పోతుంది దక్షిణ దిక్కు అంటే సౌత్ అది నార్త్ పోతుంది ఇది సౌత్ దేశానికి పోతుంది అని హెచ్చరిస్తున్నాడు ఏడవ వచనంలో బలమైన గుర్రములు బయలు వెళ్లి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా అంటే ఇవన్నీ చుక్కలు చుక్కలి చాలా బలమైనవని ఇంతకుముందు గనించిన మనం ఇవన్నీ లోకమంత బయలు అంటే లోకమంతటా వెళ్ళిపోయినవి ఒక స్థలానికి సంబంధించినవి కావు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు పోయి లోకమంతట సంచరించుడని అతడు సెలవిచ్చను మన ప్రభు తన సన్నిధి నుంచి వాటిని వెలగొట్టి పొండి లోకమంతట సంచరించండి అని వాటిది వాటికి సెలవిచ్చింది ఎవరన్నా గానీ ఆయన ఆజ్ఞలేనిది ఏమీ చెయ్యలేడు ఆయన ఆగలేనిది తల వెంట్రకి కూడా రాలేదు ఈ ఆత్మలు కూడా ఆయన ఆజ్ఞనే పాటించాలా సైతాన్ కూడా ఆయన ఆగ్యనే పాటించాలా అని నేను మీకు ఎన్నిసార్లు రుజువుపరిచిన చూపించిన బైబుల్లో సైతాన్ వానంతట వాడు ఏమీ చెయ్యలేడు అది మన ప్రభు ఆగ్ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ సంస్థ సృష్టి మీద మన ప్రభుకు అధికారం ఉంది ఆయన మరణ భూస్థాపన పునరుద్వారా తిరిగి పొందుకున్నాడు దాన్ని ఆయన సృష్టించేడు దీన్ని ఆదామ వాళ్ళ పెడితే వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు వానికి అమ్మేసుకున్నారు ఆయన మరణ భూస్థాపన పునరుద్వారా తిరిగి దాన్ని పొందుకున్నాడు కాబట్టి ఈ సృష్టి మీద అధికారం ఉంది ఆయన ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ రావచ్చు ఎప్పుడంటే ఇక్కడ నుంచి అక్కడ పోవచ్చు ఆయన ఇష్టమది కాబట్టి సైతాన్ కూడా ఆయన చెప్పినట్లే వినాలి ఎందుకంటే సైతాన్ ఓడిపోయాడు అక్కడ ఆయన సిల ముందు పై నుంచి దుంకమన్నాడు దుంకలేదైనా అక్కడ కూడా ఓడిపోయాడు వాడు శిలో మనం మీద శాశ్వతంగా వాడు నరకానికి పెట్టేట్లు ఓడిపోయింది వాడు కాబట్టి మన ప్రభు అధికారానికి వాడకుడు లోబడాల్సిందే కాబట్టి మన ప్రభు ఎట్ల చెప్తే సైతాన్ని వినాల్సిందే వనంతట వాడు ఏం చేయలేడు అన్న విషయాన్ని నేను మీకు చూపిస్తున్నా కొన్నిసార్లు ఎందుకు వాడు మన మీదకి వచ్చి కూర్చుంటాడు అనే అర్థం చేసుకోవాలా రాత్రులలో వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నట్టు ఎందుకు డిస్టర్బ్ చేస్తుంటాడు మీకు అందరికీ అయితే ఉంటుంది అది అవుతుంది మీకు కాదు కాదు ఎవరు కాదు ఇక్కడ నాకు మస్తు అవుతుంది ఒకటి కాదు రెండు కాదు కుప్పలు కుప్పలు వచ్చి పడతాయి నా మీద కుప్పలు ఒకటి కాదు రెండు కాదు మస్తు కొన్ని వందలు వచ్చి పడతాయి వాటి అన్నిటి కొట్టాలంటే చాలా కష్టం మన వల్ల కాదు అప్పుడు ఆయన సాయం అవసరం ఆయన సాయం వస్తేనే అక్కసరాలు అన్ని విడిచి వెళ్ళిపోతాయి అంటే మనకు తెలియదు అది ఆయన వెలిగి వస్తుందో లేక ఆయన మికాయలు దూత వస్తాడో మళ్ళీ ఎవరు వస్తారో మనకు తెలియదు ఆయన ఆత్మ ఆయన ఆత్మ అయితే సైతం తను దూతనే కొట్లాడతాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా సైతాన్ని ఎదిరించాలంటే పరిశుధాత్మ అవు కాదు మిఖాల్ దూత వచ్చే వాడిని ఎదిరించాలా అని ఉంది వాక్యం యూధపత్రికలు కూడా చూస్తాం మనం అది దాని గ్రంథాల కూడా చూస్తాం మనం అది వాణ్ణి ఎదిరించాలంటే వాక్యం నీకు కానీ వాటితో కొట్టాడాలంటే మిఖాల్ దూతనే కొట్టాడాలా దూతలలో అట్లా గ్రేట్స్ పెట్టింది దేవుడు కాబట్టి ఇది చాలా ప్రపంచంలో పెద్ద కాంట్రవర్సీ ప్రపంచంలో బైబిల్ శైలిలో కూడా ఈ విషయం వింటా ఉంటాం సైతాన్తోని ఎదిరించాలంటే పరిశుధాత్మ అవసరం అంటాం కరెక్టే కానీ ఆత్మ వలనైనా ఖడ్గం అవసరం అన్నాడు ఎఫ్ఎస్ఓ రాష్ట్రపతి గల పౌలు వాడిని ఎదిరించాలంటే నీకు ఖడ్గం కావాలా ఖడ్గం అంటే వాక్యం వాక్యము ఆత్మానుసారంగా ఉండాల అంటే ఆత్మ సత్యంలో నడిపిస్తుంది కాబట్టి సత్య వచనము సత్య వాక్యము వాడితేనే వాడు నీ ఎద్దు నుంచి పారిపోతాడు ఎందుకు క్రైస్తవులు అపజయంలో ఉండాలంటే వాళ్ళు సత్యం లేకుండా వాడినితో యుద్ధం తీస్తున్నారు వాడు ఊరిని సునీసంగా కొన్ని వారాల క్రితం మనం చూసినాం ఇద్దరు సాక్షుల మీద వాడు విజయం పొంది వాళ్ళని చంపేసింది కానీ వాళ్ళకి ఎంత శక్తి ఉంది వీళ్ళకి ఆకాశంను ముయుటకు తెరుటకు శక్తి ఉంది కానీ శక్తిని వాడలే వాళ్ళు సాక్షులు ఎప్పుడు వడలే ప్రగల చూస్తాం మనం వాళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు దేవుడు పరలోకాన్ని ముయ్యడానికి వర్షం అగ్ని కంతకాలు కూబరించడానికి వాళ్ళకు అధికారం ఇచ్చిండు దేవుడు కానీ వాళ్ళు వాడుకోలే దేవుడు గొప్ప జనానికి కృపారులు ఇచ్చాడు కానీ వాళ్ళు వాడుకోలే మొదటి నుంచి కూడా ఈరోజు కూడా మన మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాం అద్భుతాలు గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి కానీ వాటిని వాడుకోలేదు వాళ్ళు వాడకకుంటే ఏమైతుంది చెప్పండి క్రమేణా ఇందాక చూసినా రౌల రాష్ట్ర ఆయన ఏం పశ్చాత్తపడాడు నువ్వు అడిగిన కాబట్టి కృపారులు ఇస్తున్నాడు కానీ నువ్వు దాన్ని సంఘక్షేమాభివృద్ధి గురించి వాడలేదు కాబట్టి ఆయన ఏం పశ్చాత్తపడాడు నువ్వు వాడకపోతే ఇంకొకరు లేపుతాడు ఆయన విధానాలు కాబట్టి ఈ నాలుగు గుర్రాలు రకరకాల దిశలకి వెళ్లిపోయినాయి సరే ఉత్తర దిక్కున ఏముంటది దక్షిణ దిక్కున ఏముంటది ఇవన్నీ మీకు వచ్చేవారం చూపిస్తా ఈ రెండు పర్వతములు ఏంది కంచుతో కూడిన పర్వతములు కంచు దేనికి సాదృశ్యము ఇవన్నీ నేను వచ్చేవరమే మీకు ఆ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ నేను రాసుకున్నా గానీ ఇప్పుడు అంత టైం మనకు లేదు దీనికి ముగించుకోడానికి ప్రయత్నిస్తాం పోయి లోకమంతట సంచరించడని అతడు సెలవిచ్చను గనుక అవి లోకమంతట సంచరించు చుండెను కాబట్టి సంచరించున్నాయి ప్రజెంటెన్స్ అంటే దాన్ని ఏమంటారు మీరు తెలుగులా నాకు తెలుగు సరిగా రాదు ఈ ప్రస్తుత కాలం అంతేనా ప్రజెంటెన్స్ అంటే ప్రస్తుత కాలంలో అవి సంచరిస్తున్నాయి ప్రపంచమంతటా ఇవి సంచరిస్తున్నాయి మీకు ఒకటి తెలిసలేదు ప్రపంచాన్ని ప్రపంచంలో నార్త్ సౌత్ అంటారు నార్దన్ కంట్రీస్ సదరన్ కంట్రీస్ అంటారు సదరన్ కంట్రీస్ నార్థన్ కంట్రీస్ కలిస్తే ప్రపంచం అంటారు మీకు జగ్రఫీ చదివింటారు స్కూల్లా జగ్రఫీ అనే సబ్జెక్ట్ ఉంటుంది జగ్రఫీ అంటే ల్యాండ్కి సంబంధించింది ప్రపంచాన్ని నార్త్ సౌత్ కంట్రీస్ అంటారు అన్నట్టు నార్దర్న్ కంట్రీ సదర్న్ కంట్రీస్ ఇండియా సదర్న్ కంట్రీస్లో ఉంటుంది నార్దన్ కంట్రీస్ అంటే అటు యూరోప్ అవన్నీ నార్దన్ కంట్రీస్ అంటారు కాబట్టి ఆ రీతిగా అర్థం చేసుకుంటే కూడా ఇవి ఈ గుర్రాలు కొన్ని అది నల్లది తెల్లది నార్త్కి వెళ్ళిపోయినాయి చుక్కలు చుక్కలై కిందికి వచ్చినాయి అంటే మళ్ళా చుక్కలు అంటే మీకు తెలుసు గ్రిసిల్ బే అంటే ఎరుపు చుకలు రెండు కలిసిన గుర్రాలు అవి అంటే ఒక ఒక గుంపు గుర్రాలు అటుపోతే ఇంకొక గుంపు గుర్రాలు దక్షిణ దిక్కు వచ్చినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంతే కానీ ఆ మొదట ఉన్న గుర్రాలే ఇందులో కూడా ఉన్నాయని చెప్తున్నాడు నల్లవి ఉన్నాయి ఎర్రవి ఉన్నాయి చివరి దాంట్లో కూడా అవి చాలా బలమైనవి ఇప్పుడు అర్థం చేసుకోవాల మొదట పోయినవి ఎందుకు బలం లేనివి మొదట పోయినవి బలమే కానీ కిందికి వచ్చినవి బలమే దక్షిణ దక్షిణ భాగానికి వచ్చిన గుర్రాలు చాలా బలమైనవి అని రెండుసార్లు చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఒకసారి కాదు రెండుసార్లు హెచ్చరిస్తున్నాడు ఇవి బలమైనవి బలమైనవి అని ఎందుకు బలమైన అంటే మొదట సర్పంపులు పోతున్నాయి లేక వాటి వెనకాల తేళ్లు పోతున్నాయి లేక వాటి వెనకాల తెల్లనివి పోతున్నాయి కానీ దక్షిణ దిక్ వచ్చేది రెండు కలిసినై ఐక్యతతో గడిగినాయి కాబట్టి ఐక్యతతో బలం ఉంటుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నలుపు ఎరుపు కలిసిన గుర్రాలు కలిసి దక్షిణ కాబట్టి అవి బలమైనయి ఎప్పుడైనా కానీ ఆ రెండు గుంపులు కలిస్తే చాలా బలం ఉంటాయి అందుకే మనం ఎప్పుడు చూస్తామంటే సెఫెన్ గురించి మనం జరించినప్పుడు అపుస్త కార్యము ఏడవ అధ్యాయంలో వాళ్ళు పండుగతా చూసి కోపంతో పండ్లు కూడా తేళ్లకు సర్పంలకు సాదృశ్యం అన్నట్టు గుణగణం అంటే వాళ్ళకి ఎక్కలేని ద్వేషము కోపము ఉంది అన్నట్టు స్టెఫెన్ మీద ఆ విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ జమ అయితే ఎక్కువ పవర్ఫుల్ అన్నట్టు ప్రధాన యాజకులు పెద్దలు కలిస్తే చాలా పవర్ఫుల్ గ్రూప్ అన్నట్టు స్టెఫన్ అంటూ సునాయసంగా రాళ్లతో కొట్టి చంపిస్తాడు అంటే గొప్ప చెప్తారు కొట్టడం అంటే కొట్టారు అన్నట్టు ఓ చెప్పాలంటే స్టెఫెన్ గొప్పజనం కూడా సాదృశ్యం కానీ అక్కడ ఉన్న తుంటరోలు రాళ్ళు తీసుకుని కొట్టడం చూస్తాం మనం కాబట్టి సర్పములు తేళ్లు ఎప్పుడు కలిసినా అవి చాలా బలిష్టమైనవి అవి దక్షిణ దిక్కునకెళ్తున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు మనం హెచ్చరిస్తున్నా అంటే ప్రపంచం ఇవి విస్తరించిపోతున్నాయి ప్రస్తుత కాలంలో అన్న విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపకం ఇస్తున్నాడు అంటే నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది ఇది ఖచ్చితంగా యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు ఎందుకంటే చివరి దర్శనం ఇది ప్రభు హెచ్చరిస్తున్నాడు ఇది ప్రపంచం అంతటా చూడండి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అంటే వీటిని నేను జాగ్రత్తగా రికార్డ్ చేస్తాను ఇంటర్నెట్లో పెడతాను ఇవి ప్రపంచమంతటా విస్తరించినాయి మరణానికి వాటి మీద అధికారం ఇచ్చిన మీ చూపించిన ప్రకటన గ్రంథంలో ఈ ఈ చివరి చివరి గుర్ర గుర్రాములకు మరణం అని పేరనుంది ప్రణ గ్రంథంలో మనం చూసినాం మీరు రికార్డింగ్స్లో మీరు చదివితే మీకు తెలుస్తుంది వాళ్ళకి అధికారం ఇచ్చిండి ఆ గుర్రాలకి దక్షిణ దిక్కులో పోయే గురాలకి అధికారం ఇచ్చిండి అంటే ఉత్తర దిక్కులో కూడా ఉన్నాయి ఆ గుర్రాలు బ్లాక్ గురం ఉత్తర దిక్కు కూడా ఉంది దానికి అధికారం ఇచ్చిండు మరణం మీద మరణం చేత తెగుల చేత ఇంకేదోంది కరువు చేత ఆకలి క్రూర చేత మరణం చేత క్రూర చేత తెగుల చేత లేక కరువు చేత మూడు విధాలుగా వాడు గొప్ప జనాన్ని అన్న విషయాన్ని అక్కడ హెచ్చరించాడు ప్రభు మనకి కాబట్టి అందుకు బలమైనవి అంటే దేవుడు దానికి ఆజ్ఞాయించండు దానికి అధికారం ఇచ్చిండు మరణం మీద అధికారం ఇచ్చిండు మృగముల మీద అధికారం ఇచ్చిండు అంటే మళ్ళీ మీరు అర్థం చేసుకున్న తేళ్లు సర్పములు అవి మృగాలు కదా ఆ వాటికి వా వీళ్ళు చెప్పినట్టు అవి వింటాయి అన్నట్టు వాళ్ళ అంత ఐక్యత ఉంది అన్న హెచ్చరిస్తున్నాడు ఇవన్నీ పోయి గొప్ప మీద పడతాయి విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇక్కడికి మనం వాక్యాన్ని ముగించుకుందాం వచ్చే వరం ఈ యొక్క ఎనిమిది వర్షాలు దీర్ఘంగా ధ్యానిస్తాం సరే ఒకసారి చూడండి పోయి లోకమంతట సంచరించని అతడు సెలవిచ్చాను గనక అవి లోకమంతటా సంచరించి చుండెను అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోనికి పోబు వాటిని చూడుము అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మది పరచునని నాతో చెప్పాను ఏం చేస్తాయి నా ఆత్మను నెమ్మది పరచును అంటే ఏం చెప్పండి ఆర్పేస్తాయి నా ఆత్మను ఆర్పేస్తాయి ఆయన ఆత్మ ఏం చెప్పండి మళ్ళ ఇంకొంచం మీకు తెలుసు అది ఆయన ఆత్మ ఏందో మీకు తెలుసు ఉత్తర దేశంలోకి పోయిన ఆ గుర్రాలు ఏం చేస్తున్నాయంట ఆయన ఆత్మని ఆర్పేస్తాయి అని స్పెషల్గా చెప్తున్నాడు నేను అక్కడికి ఆపేస్తాను ఇంకా వాక్యం ఇంకా చెప్పాలంటే ఆయన ఆత్మని నెమ్మది పరుస్తాయి ఆయన ఆత్మ దేనికి సంబంధించి చెప్పండి పరిశుద్ధ ఆత్మ మిమ్మల్ని చూడు అంతా టక్ వేసిండో శ్రీనివాస తలకైతే టక్ లేదు అక్కడే కొడతాడు దేవుడు ఆయన ఆత్మ దేనికి సంబంధించింది సత్యానికి సంబంధించింది ఆయన ఆత్మని ఉత్తర దేశంలో దేశాలలో ఆర్పేస్తాడు దాని తర్వాత దక్షిణ దేశంలో ఆర్పేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను బాగా చేసుకుంటున్నా ప్రపంచమంతటా ఉత్తర దేశంలలో ఆయన ఆత్మ అంటే సత్య బోధ సలబడింది సత్య బోధ చల్లబడింది ప్రపంచమంతట వెస్టర్న్ కంట్రీస్లలో మొత్తం చల్లబడింది ఎవ్వడు చర్చకు పోడు యవనస్తులు ఎవ్వరు చర్చకు పోడు ఏదో చిన్న గుంపు మ్యూజిక్స్ అంటే పోతారు గాస్పుల్ మ్యూజిక్ అంటే లక్షల లక్షల మంది పోయి డబ్బులు కట్టి వింటారు సత్యాన్వేషణ కొరకు ఎవడు పోడు కాబట్టి ఆయన ఆత్మ చల్లారి ఇవి పోయి చల్లారిస్తాయంట అంటే ఇవన్నీ పోయి అబద్ధ బోధలని ప్రచురించేసి అంత చల్లబరిచేస్తాడు మనుషుల్ని చల్లబడిపోతారు ఎందుకంటే తెలుసం రాష్ట్ర పత్రికలో చెప్పిండే ప్రభు మనం చూసినాం ఎవడైతే సత్యాన్ని ప్రేమించాడో అబద్ధం నమ్మున్నట్లు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపిస్తాడనుంది వాక్యం కాబట్టి మనము సత్యాన్ని ప్రేమించాలా ఆయన పరశురాత్మ అభిషేకం అందుకే మనకు అనుగ్రహించి మనం సత్యాన్ని ప్రేమించాలా ఆయననే సత్యం కదా నేనే మార్గం సత్యం జీవో అన్నాడు కాబట్టి మనం సత్యాన్ని ప్రేమించాలంటే ఆయన నిండు మనసును మనం సేవించి ప్రేమించాలా ఆ వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాన్ని మన జీవితాలలో అవలంబించుకోవాలి సమర్థించుకోదు ఎందుకంటే ప్రతిసారి మనము మన సొంత తలంపులను ఉపయోగించుకొని మన ప్రవర్తనలో అంతటినీ ఆయనకి ఆయన అధికారానికి లోబడి నీ ప్రవర్తన అంతట్లోనూ ఆయన అధికారానికి లోబడతలేవు క్రైస్తవ జీవితం ఎందుకు నాష్టమైపోతుందంటే ఆయన అధికారానికి లోబడతలేదు నా ఇష్టం నేను నా ఇష్టంలో అంటే జీవిస్తాను కూడా అట్లన నా ఇష్టం నేను చెప్పినట్లు అయిన నువ్వు కూడా ఆయన అధికారానికి లోబడాలా కదా మనం అందరము మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడాల ఆయనకి ఇష్టం అది ఆయన సృష్టికర్త మళ్ళీ మనం ఆయన ఆయన చేతిలో సృష్టిం కాబట్టి మనం ఆయనకి లోబడకపోతే ఆయనకి కోపం వస్తుంది కదా కాబట్టి ప్రతి దశలో ఆయన ఆయన అధికారానికి మనం లోబడితే మనల్ని ఖచ్చితంగా దేవరాత కాపాడతాడు కదా చివరి వరకు ఇవన్నీ చూపిస్తాడు ఎందుకంటే తన బిడ్డలకి చూపించకుండా ఏమి చెడనాడు అమోసు గ్రంథం మూడవదిలో ఎన్నిసార్లు చూపిస్తాను నేను తన బిడ్డలకి ఇవన్నిటిని చూపించాలా అనే ఆసక్తి ఆయనకుంది ఎవడు చూడలేని స్థితిలో ఉండే మనకుంది ఆశ ప్రవ్వ నాకు చూపించ ప్రవ్వా నేను యథార్థతతో వీటన్నిటిని స్వీకరించి సేవ చేస్తాను అన్నిటిలో వీటిని చూపిస్తాను ప్రవ్వా నా స్వార్థం కొరకు నేను వాడుకోను ధనం కొరకు నేను వీటిని వాడుకోను పాస్టర్స్ అంతా ధనం కొరకు వాడుకుంటారు దేవుని వాక్యాన్ని మనం వాడుకోం ఉచితంగా పొందుకున్నాం ఉచితంగానే ఇస్తామన్నీ కాబట్టి ఆయననే మహిమ పొందాలా ఆయన ఆత్మ మొత్తం నెమ్మది పరుస్తున్నారు నార్త్ ముందు నార్త్ అయిపోవాలా అవన్నీ చల్లబడాల ఆయన సత్యం అంతా చల్లబడి అవన్నీ ఆయన రక్షణను పోగొట్టుకొని నాక ఆయన మళ్ళా సౌత్కి వస్తాయి సౌత్ అంతా చల్లబడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడంతా సౌత్ అంటే ఈ ఏషియన్ కంట్రీసు దక్షిణ దేశంలో ఇవన్నీ వీటిలలో కనీసం దేవునికి పట్ల తీవ్రత ఆసక్తి ఉంది ఆ నార్త్ అంతా చల్లబడ్డాక సౌత్కి వచ్చి సౌత్ అంతా చల్లబడుతుంది అంటే మొత్తం దేశమంతా ప్రపంచం అంతటా ఆయన సత్యము మాయమైపోతుంది ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమని కనుకోడు ఆయనకు డౌట్ అది మీరు అనొచ్చు ఆయన ఎందుకంటే చేస్తున్నాడు ఎందుకంటే పంపించండు నేను ఇందాకనే నీకు చూపించిన ఎవడైతే మొదటి నుంచి సత్యాన్ని ప్రేమించాడో శాశ్వతంగా వాడిని సైతానికి అప్పగిస్తాడు అంటే అబద్ధాన్ని నమ్మేటట్టు చేస్తాడు కాబట్టి మనము మొదటి నుంచి సత్యాన్ని ప్రేమించడం నేర్చుకున్నాం చివరి వరకు మనం సత్యాన్ని ప్రేమిస్తాం ఈ లోకాన్ని ప్రేమించాం ఇది అబద్దం ఇది మొత్తం గతించిపోతుంది దీని దీని విధానాలన్నీ కాబట్టి మనం దీన్ని హత్తుకొని ఉండం మనము మన విమోచన దినం కొరకు ఎదురు చూస్తున్నాం అది ఎంతో త్వరగా వచ్చేటట్లుంది ఏ క్షణంలో జరిగిపోద్దో మనకు తెలియదు కాబట్టి కృతజ్ఞతాభావంతో ప్రభు నీకు బంధనాలైనా ఇవన్నీ మాకు చూపించి మా విశ్వాసాన్ని బలపరుస్తూ మీ అందు దృఢమైన నిశ్చేతను మాకు అనుగ్రహిస్తున్నావు ప్రభు అన్న ప్రార్థన మనకు అవసరం పరిశుద్ధి రఘు తండ్రి మీకు అందాలు వేసయ్యారు మీ ప్రియకుమారు అయిన యేసు బాబుని మా కోరకై ఈ లోకంలోకి పంపించి మమ్మల్ని మీతో సమాధానపరచుకున్నారు ఆయన మరణ భూస్థాపన పురోగం ద్వారా మమ్మల్ని మీరు సమాధాన పరచుకొని మీతో పాటు నివసించే యుగ యోములకు మీతో పాటు మిమ్మల్ని శృతించి మీతో పాటు నివసించే ఆ యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు అందాలి ప్రవ్వా భయంకరమైన శ్రమలు అడుగడుగున కష్టాలు ఉంటున్నా కానీ నేను మిమ్మల్ని చూస్తే అవన్నీ మాయమైపోతున్నాయి ప్రవ్వా మీ వాక్యాన్ని ధనించ అవన్నీ చిల్లరగా అయిపోతున్నాయి ఎంత భయంకరమైన శ్రమ చిల్లరగా కనిపిస్తుంది ప్రవ్వ ఎందుకంటే మీరు ఎంతో సర్వ ఉన్నతుడు మా సమస్యల ఎంతో ఉన్నతంగా ఉన్నవారు ప్రవ్వ ప్రతి కష్టం చిల్లరగా అయిపోతుంది ప్రవ్వ మీ దృష్టిలో కాబట్టి మేము సమస్యను చూడకుండా ప్రతి దర్శనం మిమ్మల్ని చూస్తూ ముందు పోలాగ చెప్పడండి ప్రవ్వా ఈ గుర్రములు ఈ రథములు ప్రపంచమంతటా వెళ్ళిపోయినై మీ యొక్క ఆత్మని చల్లబరుస్తున్నాయి ప్రవ్వా అది నేను ఊహిస్తే నాకెక్కలని భయం పట్టుకుంది అది తిరిగి మా ప్రాంతానికి రావాల్సిందే ప్రవ్వా అది ఇంకా భయపెడుతుంది ప్రభా కానీ మీరు భయపడకూడదు అని హెచ్చరించినారు నమ్మిక మాత్రం ఉంచడని హెచ్చరించినారు ప్రభా ప్రభా గొప్ప జనానికి మేము ఇవన్నీ చూపించాలా వాళ్ళు ఐశ్వర్య బోధలు తులతూగుతున్నారు అందులో మునిగి తేలుతున్నారు ప్రభా దేవుని ప్రేమించలేకపోతున్నారు ఆయనని రుచి చూడలేకపోతున్నారు వారి పట్ల కనికరం చూపించమంటే ఆర్దర్శనం అయిన ఈ యొక్క మీరు మమ్మల్ని అందరినీ ఆశ్రయించండి మా శరాలను స్వస్థపరచండి భయం ని గద్దండి ఏసుక్రీస్తు నామాన హాలియ ప్రభావ దుష్టమంత్ర శన్ని ఏస్తున్న పాత్ర బంధించండి ప్రభావ మీ అందు దృఢమైన నిశ్చత కలిగి ముందు బోలంగా చేపడమే ఏసుక్రీస్తు పరిశుద్ధ నామాంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్